ప్రతిరోజు ఈ కార్యక్రమానికి ముందుగా ఒక్క రెండు నిమిషములు మనం నామస్మరణ చేస్తున్నాము ఇది ఒక చక్కని సంప్రదాయం ఏ కార్యం ప్రారంభించినప్పటికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కృపాకటాక్షం లేదే జయప్రదంగా ఎట్లా చెప్పండి బ్రహ్మాండమంతైను ఆవరించి ప్రతి ప్రాణి యొక్క హృదయంలో సాక్షిభూతంగా వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మను సంస్మరించటం మన యొక్క విద్యుక్త ధర్మం మన హృదయంలోనే సాక్షిభూతంగా ఉన్నారండి ఇది ప్రతి ప్రాణి యొక్క హృదయంలో చూడండి వారి స్తోత్రంలో చూడండి బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి గగన సదృశం నిత్యం సాక్షిభూతం ప్లీజ్ అండర్లైన్ సాక్షిభూతం అద్భుతమైన విశేషణం అండి పరమాత్మకు భావాతీతం త్రిగుణరహితం సద్గురు తన్నమామి సద్గురు అంటే జగద్గురు అది పరమాత్మ అందరి యొక్క గురువు అండి గురువు గురగురు అది గురువులకు కూడా గురువు అండి వారిని ప్రార్థన చేయటం వారిని సంస్మరించడం ఇది ఒక చక్కని సంప్రదాయం ఎందుకు అని మీరు అడగచ్చు దానికి సమాధానం సంజయులు వారు భగవద్గీత చివరి అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పారండి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధను త్రీహి అది ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఉంటుందో ఎప్పుడు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మను మనం హృదయంలో పదిలపరుచుకుంటామో అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది కొన్ని వస్తువులు వచ్చి చేరతాయిటండి ఏమిటి ఆ వస్తువులు చూడండి శ్రీహి ఐశ్వర్యం విజయం సక్సెస్ చూడండి ఏ కార్యమైనప్పటికీ అది జయప్రదంగా జరుగుతుందండి విజయో భూతిహి చూ సంపద ధ్రువ నీతి నీతి ధర్మం ఇవన్నీ కూడా చక్కగా తాండవిస్తూ ఉంటాయండి ఎక్కడ ఎత్ర అన్నాడు ఎక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడైనటువంటి అర్జునుడు వీరి యొక్క సన్నిధి చూడండి అక్కడ ఏం జరుగుతాయి అంటే ఇటువంటివన్నీ అన్న మహత్తరమైనటువంటి ప్రతివారు కోరేది విజయం కదండి సంపద కదా ఐశ్వర్యం ఇవన్నీ ఏ విధంగా వస్తాయి చెప్పండి ఇది ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం చేత అనే సంజయ్లు వారు లాస్ట్ వర్షండి భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పి ముగి చేసినారనిది కానీ ఏక శ్లోకి అంటారండి ఈ శ్లోకాన్ని మళ్ళీ చెప్తున్నాను చక్కగా కంఠస్థం చేయండి ఎత్ర యోగేశ్వర కృష్ణో డెబ్భై శ్లోకం చివరి అధ్యాయం పద్దెనిమిది ఎత్ర యోగేశ్వర కృష్ణో యత్రధను త్రీ విజయోతి మహాభారత యుద్ధం ఇంకా జరగలేదు ఇంకా కొద్ది కొద్ది రోజుల్లో జరగబోతున్నది ఆ సమయంలోనండి ఇద్దరు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారండి ఎవరు తెలుసునండి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్మను సహాయం అర్థించటానికి యుద్ధంలో సహాయం అర్థించడానికి ఇద్దరు వెళ్ళారండి ఎక్కడికి కృష్ణ పరమాత్మ దగ్గరికి సరిగా ఆ సమయంలో వారు పండుకున్నారండి ఎవరు కృష్ణుడు గారు అప్పుడు వారిని లేపటం మంచిది కాదని చెప్పి దుర్యోధనుడు వారు లేవంగానే గనక నేను ఇంటర్వ్యూ తీసుకుంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు గనకొస్తే నేను వెంటనే సైన్యం కోరుకుంటాను అని తల దగ్గర కూర్చున్నాడండి అంటే కన్ను కదా చూచేది మొదట్లో చూడగానే మాట్లాడేది నోరు కదా అందుచేత తలా నోరు ఎక్కడున్నాయో అక్కడ కూర్చున్నాడండి ఎవరు దుర్యోధను అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే నీ పాద కమల సేవయు అని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అండి కృష్ణ పరమార్థ పండుకుని అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు ఎదురుగుండా ఉన్న అర్జునుడిని చూచాడండి చూచి అర్జునుడు గారు బాగున్నారా అని చెప్పి క్వశ్చన్ల ప్రశ్నలు వేస్తుంటే దుర్యోధనుల గుండె బదలవుతున్నది వెనక ఎక్కడ ఈయన సైన్యం కోరుకుంటాడు అని చెప్పి మొదటి ఫస్ట్ ఇంటర్వ్యూ అర్జున్కి వచ్చిందండి దుర్యోధనకి రాలేదు అప్పుడు అర్జున్ గారు ఏమిటి కథ ఏం వచ్చింది ఎందుకు ఏం లేదండి యుద్ధం జరగబోతుంది తమ యొక్క సహాయం అపేక్షించి వచ్చినామని నాకు రెండున్నాయి నేను నా సైన్యం చూస్ వన్ అన్నాడు ఏదో ఒకటి కోరుకోండి రెండిట్లో నన్న కోరుకోండి నా సైన్యం అన్న కోరుకోండి అని అర్జునుడు వ్యక్తి కాదండి బాగా ఆలోచించినారు జడమైన వస్తువులు కోరుకుంటే ఏం లాభం చైతన్యమైనటువంటి బ్యాటరీ అది కనుక ఆ స్పిరిచువల్ బ్యాటరీ కనుక మనం కోరుకుంటే అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతాయి వారికి బాగా తెలుసండి అంచేత కృష్ణ పరమాత్మ మీ సైన్యం నాకు అక్కర్లేదు తమరు మాత్రం మా వైపు ఉండండి చాలు తమరి సాన్నిధ్యం చాలు మాకు అని అర్జునుడు కోరుకుంటే వెనక దుర్యోధనుడు ఎంత ఆనందపడ్డాడంటే అప్పుడు చెప్పడానికి లేదండి వరివరి సైన్యం కోరుకోలేదు ఇక నా వంతు వస్తుందని చెప్పి ఇడు ఎవరు కృష్ణుడు దుర్యోధన్ గారు బాగున్నారా బ్రహ్మాండంగా బాగున్నావు యుద్ధం జరగబోతుందండి తమ సహాయం నాకు రెండున్నాయి ఒకటి కోరేశాడు ఆయన ఎవరు అర్జునుడు ఇంకో మిగిలింది ఏమిటి నా సైన్యం కావాలంటే తీసుకోండి అన్నాడండి అదేనండి కావాల్సింది పదివేలు అన్నాడు ఆయన చూసారా సైన్యం పోయింది అర్జునుడి గారికి అంటే అండి అర్జునుడు ఇంజిన్ కొట్టేశాడు దుర్యోధనుడు గూడ్స్ పెట్టే తీసిపోయినాడు అండి చూచారా ఉపయోగం ఉందా చెప్పండి అక్కడికి ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది ఎత్రయోగేశ్వర కృష్ణం ఏ వైపు కృష్ణ పరమాత్మ యొక్క అక్కడ జయం తాండవించిందని చూచారు ఇది కేవలం ఒక కథారూపంగా ఉన్నప్పటికీ కూడా నిత్య జీవితంలో మనం దాని యొక్క అంతరార్థమును బాగా గ్రహించి ఆచరణలో పెట్టాలండి ఏమిటి దాని అంతరార్థంతో ఆ చైతన్యమైనటువంటి వస్తువు ఎక్కడున్నదో అక్కడ జయం తప్పదండదు ఈ సంసార దుఃఖం ఎంతో దాంట్లో కుమిలిపోయి మునిగిపోయి సంసార సముద్రంలో జనులు ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారు ఈ దుఃఖం పోవటానికి ఉపాయం ఏమిటి చెప్పండి ఆనంద సముద్రం మన యొక్క స్వరూపంగా ఉండి చూడండి కృష్ణవర్మాత్మ మొదట్లో నోరు తెరవంగానే ఇదే చెప్పినారండి నాయన దుఃఖపడేవారం కాదు మీరు కాని వారు కాని నేను కానీ దుఃఖపడేవారం కాదు మన స్వరూపమే ఆనందం పోషన్ ఆఫ్ బ్లిస్ అది సముద్రం ఆనంద సాగరం సచ్చిదానంద సాగరం అది మన యొక్క స్వరూపం అది మర్చిపోయి ఈ దుఃఖంలో కుమిలిపోతుంటే ఇది నిజంగా మానవుని యొక్క కర్తవ్యమేనా ఇది ధర్మమేనా అని చెప్పి శ్రీకృష్ణ గారు మాత్రం చక్కని వాక్యం ప్రశ్న చేసినారండి ఇది చైతన్యమైనటువంటి వస్తువుని మనం ఎంత ఎంత ఎక్కువగా మనం సంస్మరించుకుంటే అంత మంచిదండి సరే పొద్దున్నే లేవగానే ఒక్కసారి స్మరణ చేయండి పెద్దలు చెప్పినారు బిగిన్ ది డే విత్ ప్రేయర్ అది స్టార్ట్ ది డే విత్ గాడ్ స్టార్ట్ ది డే విత్ గాడ్ చూడు ఎంత చక్కని వాక్యం రోజు ప్రారంభంలో నిద్ర లేవగానే మొదట్లో దైవ చింతనతో మీరు ప్రారంభం చేయండి మరో రాత్రి పరుండబోయేటప్పుడు ఇంకొకసారి మళ్ళీ స్మరణ చేయండి మధ్యలో కూడా ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు దైవ స్మరణ చేయండి ఇదే భగవంతుని పొందటానికి మార్గం మళ్ళీ చెప్తున్నాను స్టార్ట్ ది డే విత్ గాడ్ ఎండ్ ది డే విత్ గాడ్ fill the day with god this is the way to god అంటే మనం చేరబోతే కేవలం ఉందే చెప్పనది వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ వ్యవహరణలో కూడా మనం దైవమును మర్చిపోకూడదండి గీతలో ఏం చెప్పారు మోమ అనుస్మర యుధ్యచ 8వ అధ్యాయం చూడండి అక్షర బ్రహ్మ యోగంలో చక్కని అష్టాక్షరి మంత్రం చెప్పారు యుధ్యచ నీ వ్యవహారం చేసుకో యుద్ధం అంటే అర్జున్ గారికి ఛత్రుడు కాబట్టి ఆ శాస్త్ర ధర్మ యుద్ధం కాబట్టి అది వారికి యుద్ధం చెప్పారు దక్కిన వారికి మీకు వ్యాపారం వారికి వ్యవసాయం ఇంకొకరికి ఉద్యోగం చేసుకోండి ఇది తప్పు లేదు యుద్ధ వ్యవహారం చేసుకోండి మీ కార్యక్రమం చేసుకోండి బట్ డోంట్ ఫర్గెట్ మాశ్వతమైన వస్తువుని మర్చిపోతే ఎట్లా చెప్పండి చెడమైనటువంటి వస్తువులు పడిపోతే ఆఖరికి సంరక్షించేది ఎవరు చెప్పండి ఎవరండి అంత్యకాలంలో ఎవరండి కాపాడేది చెడు సర్వం వ్యర్థం మరణ సమయ సాంబయే సహాయ సర్వం వ్యర్థం మరణ సమయం ఎంతకాలంలో ఏది కూడా వెంటరాదు ఏది సహాయపడదు సారండి యముడు గారు ఒక పాపి మెళ్ళలో పాశం వేసుకుని ఈడ్చిపోతున్నట్టండి యముడు గారు ఈడ్చిపోతుంటే వాడు బాధ పడలేక పడలేక దారిలో యముడు గారు నన్ను ఈడ్చిపోతున్నారు బాగానే ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి అన్నాడండి ఎవరు పాపి యముడిని ప్రార్థించారు ఇంతవరకు హిస్టరీలో ఎంతమందినో తీసిపోయినాడు కానీ ఇట్లా అడిగిన వాడు ఎవడు లేడండి ఇది అని యముడు గారికి ఆశ్చర్యం కలిగి ఎముడివిడ కారణం ఎందుకు ఆపాలయ్యా అన్నాడు అండి ఏం లేదండి కొంచెం వెనక్కి తిరిగి చూడాలి అంతేనండి అన్నాడు ఇది ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది వెనక్కి ఎందుకు తిరగాలని చెప్పి సరే యముడు గారు ఆపారు వీడు వెనక్కి తిరిగాడు మళ్ళా యముడు గారు వీడు చూపు ఉండి అన్నాడు ఎందుకు వెనక్కి తిరిగా అని అడిగాడు ఎముడు ఏం లేదండి నా జీవితంలో చాలా మందిని పోషించాను ఒక్కడైన సహాయానికి వస్తున్నాడు ఏమో చూచాను అని ఎవడొస్తాడు చెప్పండి ఆ టైంలో కనుక వెంట వచ్చేది ఏంటంటే మన పుణ్యకర్మ మన శుభకర్మ మన పరోపకార కర్మ మన దైవ భక్తి చూ ఇది కాపాడుతుందండి అది అంత్యకాలంలో ఎప్పుడైనా కనుక జీవితకాలంలో దాన్ని ఆర్జించాలా లేదా చెప్పండి ధనమును ఆర్జించి రోజు ఒక హుండి ఒక హుండీలో కనుక ఒక పైసా వేస్తే సంవత్సరానికి మూడు రూపాయలు అవుతుందండి దాదాపు దాంతో తీర్థయాత్రలు చేస్తుంటారు కొందరు రోజు హుండీలో కొంత పైసా వేస్తుంటారండి అదేవిధంగా ఒక హుండీలో మనం పుణ్యం అనేటువంటిది రోజు కొద్దిగా వేయాలండి వేస్తే సంవత్సరానికి కానీ ఇంకా రెండు మూడు సంవత్సరాలకి ఎంత పుణ్యం వస్తుంది చెప్పండిది మన జీవితంలో ఎంత పుణ్యం ఆర్జించిన వారవుతాం లేదే రామరామ జీవితంలో అయ్యా పుణ్యానికి హుండీ పెట్టలేదండి పాపానికి హుండీ పెడుతున్నారండి సరే రోజు ఏదో పాడు కర్మ చేయటం వాడిని తిట్టడం వీడిని కొట్టడం అపకారం చేయటం అవినీతి అధర్మం దీంతో మునిగిపోతున్నదండి ఆఖరికి అంతకాలంలో వాడి గతి ఏమవుతుంది చెప్పండి ఈనాడు మన కళ్ళెతటేంతో హీనమైనటువంటి ప్రాణులు మనం చూస్తున్నాము చూడండి చీమలున్నాయి దోవలు ఉన్నాయి పందు ఉన్నది గాడితోన్నది అవి కూడా ప్రాణులే కదా అవి కూడా జీవు లే కదా ఎందుకు వాటికి అంత బాధ అంత హీనమైనటువంటి స్థితి ఎందుకు కలిగింది ఒకసారి ఆలోచించండి శ్రీకృష్ణ పరమాత్మే పదహారవ అధ్యాయంలో చెప్తారండి ఈ జీవితంలో ఎవరు అవినీతి అధర్మం అన్యాయం దంభం దర్పం ఇటువంటి హీనమైనటువంటి గుణాలని ఆర్జించుకుంటారో వాళ్ళందరినీ మూటగట్టుకునే నీచమైనటువంటి జన్మల్లో విసిరి చెప్పి గీతలో చెప్పారండి చూడండి ఆ శ్లోకం చెప్తాను వినండి తాన్ తానంటే వారిని ట్ స్థితిలో ఉన్నటువంటి వారు అన్నమాట వాళ్ళందరినీ క్రూరాన్ క్షిపా అంటే టు రాక్షసులు గాని లేక క్రిమిగీటికాదు కానీ హీనమైనటువంటి జాతుల్లో పడిపోతారు ఎంత దౌర్భాగ్యం చూడు చేతిలో అమూల్యమైనటువంటి అవకాశం మానవ జన్మ అంటే సామాన్యం కాదండి చక్కని బ్రెయిన్ భగవంతుని తెలుసుకునేటువంటి కెపాసిటీ ఈరోజు జ్ఞాన యోగం కాబట్టి జ్ఞాన సంబంధమైనటువంటి విషయంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మానవుడ పుట్టిన తర్వాత ఇక జ్ఞానం కనుక ఆర్జించకపోతే వృథాన్ని జీవితం వృధా అయిపోతుందండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము విజ్ఞానము దీని గురించి నొక్కి నొక్కి చెప్తున్నారండి పశువుకి మానవుడికి ఇక్కడేనండి భేదం సరే పశువులన్నీ కూడా తింటున్నాయి తాగుతున్నాయి నిద్రపోతున్నాయి ఆ విధంగా జీవితం వృధా అయిపోతున్నదండి మానవుడు ప్రానికి ఒక ప్రత్యేకత ఉన్నదని ఎదురు మీకు చెప్పినాను ఏమిటి ఆ ప్రత్యేకత బ్రహ్మావలోకం టు గాడ్ తను సృష్టించిన వారు వారిని తెలుసుకుని వారి అనుభూతి పొందటం అనేది మానవుని యొక్క ప్రత్యేకత ఆ ప్రత్యేకతను వాడు ఉపయోగించుకుంటున్నాడు చెప్పండి బ్రహ్మావలోకణం భగవానుడు ఆ బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు చక్కని ఆ మెంటల్ కెపాసిటీ పెట్టాడు ఆధ్యాత్మికమైనటువంటి తత్వం భగవంతుని తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించినాడు చూడు ఏ జంతువు పుట్టుకతో ఏ విధంగా ఉంటుందో చచ్చేటప్పుడు కూడా అట్లాగేసి వస్తుందండి చూడు ఏ జంతువు అయినప్పటికీ మానవుడు స్పెషాలిటీ చెప్తున్నాను వినండి ఏ జంతువు పుడితే ఏమండి చచ్చే వరకు కూడా ఆ సంస్కారం మారదండి పుడు పిల్లండి పిల్లిని పిలుచుకురండి కూర్చోబెట్టండి సంవత్సరం బోధ చెప్పండి పిల్లి గారు అహింసా పరమో ధర్మ ఎలుకల్ని చంపవద్దు సంవత్సరం వరకు వింటుందండి సంవత్సరం అయిన తర్వాత ఎలుకొస్తే గబాాలను పట్టేస్తుందండి చూచారా ఏమి ఉపయోగం చెప్పండి ఆ బోధ వాటికి ఏమి ఎక్కదండి మనస్సుకెక్కదు అదే బోధ సంవత్సరం మనుషుడిని కూర్చి చెప్పండి మనుషుని కూర్చోబెట్టి వాడిలో కొంత మార్పు వస్తుందండి చూచారు కనుకనే సత్సాంగత్యం అని చెప్పి పెద్దలు చెప్పిన కారణం అండి నాయన పెద్దల యొక్క సాంగత్యంలో చక్కని విషయాలన్నీ గ్రహించు అసలు నువ్వు ఎందుకొరకు వచ్చినావో నీ నిజస్వరూపం ఏమిటో నీ జీవిత లక్ష్యం ఏమిటో ఇవన్నీ పెద్దల దగ్గర మానవుడు తెలుసుకోవాలండి తెలుసుకుంటే కొద్ది మార్పు వస్తుందండి కనుకనే సత్సాంగత్యం అని పెద్దలు చెప్తారు అది కనుక తన యొక్క స్వరూపు ఇవన్నీ ఎట్లా పెద్దల యొక్క సాంగత్యం ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథముల యొక్క పరిచయం దీనివల్ల జరుగుతుందండి వీడు కనుక అభ్యాసం చేస్తూ చేస్తూ రాగా తప్పకుండా మార్పు కలుగుతుందండి జంతువులకి మానవుడికి ఇక్కడే భేదం జంతువుల్లో మార్పు ఇప్పుడు స్నేహం ఏమండి ఎంత మీరు బోధ చేసినా దాని యొక్క ఆ మెంటాలిటీ ఉన్న చూడండి ఒక ప్రాణిని హింసించడం అనేది ఇది వదలదండి అది మానవుడు అట్లా కాదండి నేనైనా నువ్వు చేసేది పాపం ఒక ప్రాణిని బాధ చేస్తున్నావు అంటే నిన్ను నీవు బాధ చేసుకున్నట్టే భగవంతునికి అది అపచారం అని చెప్పి బాగా చెప్తే చెప్తే కొంతమే మార్పు వస్తుందండి సార్ అది కనుక ఈ మార్పును కలుగు చేసుకోవటం అనేది మానవత్వం ఎవరికి ఎన్నో జన్మల నుంచి హీనమైనటువంటి గుణాలు దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడుపుతూ వచ్చాడు ఇప్పటికి వరకు ఇప్పుడు ఆ పూర్వజన్మ సుకృతం వల్ల వీడికి మంచి గ్రంథముల పరిచయం ఆరోగ్యం ఇవన్నీ కూడా చక్కని అవకాశములు ఉన్నాయండి ఇప్పుడే మనం ప్రయత్నం చేయాలండి శ్రీకృష్ణ పరమాత్మ రేపు ఐదవ అధ్యాయంలో చెప్పబోతారు చూడు కోపము అసూయ ద్వేషము ఈ దుర్గుణములన్నింటినీ ఎప్పుడు అరికట్టాలంటే బిఫోర్ చేయండి ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయాల్ చేసిన శరీరం పడిపోవటానికి పూర్వమే శరీరం ఎప్పుడు పడిపోతుంది ఎవరికి తెలియదు కదా గ్యారంటీ లేదు కదా దేర్ ఫోర్ హీ మస్ట్ బి ప్రిపేర్డ్ ఆల్వేస్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తస్మాత్ సర్వేషు కాలేషు కనుక జీవితం అనేది మహాప్రమాదకరమైనటువంటిది ఒక బుడగ వంటిదండి ఎప్పుడు చితికి ఎవరికి తెలియదు అటువంటి అప్పుడు లెక్క పెట్టుకుని తర్వాత తర్వాత తర్వాత కొందరు అంటారండి ఏమైనా ధ్యానం చేసుకోవాలంటే ఇప్పుడు కాదు నేను ఉద్యోగం చేస్తున్నాను రిటైర్ అయిన తర్వాత అంటాడు రిటైర్ అయ్యే వరకు వీడు ఉంటాడో పెద్ద రిటైర్మెంట్ వస్తుందో ఎవరికి తెలుసు చెప్పండి కనుక ఇటువంటి సందర్భంలో ఎంత శీఘ్రంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో మనం పరిచయం పొందుతామో అంత ధన్యుల వంటిది ఒక చిన్న దృష్టాంతం చెప్తాను ఒక ఆశ్రమం ఉందండి ఆ ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు ఒక శిష్యుడు ఉన్నాడండి ఆ శిష్యుడు ఎంత చక్కగా సేవ చేస్తాడంటే ఏమండి ప్రాణం కూడా అర్పణ చేసేటంత ఇదిగా చేస్తాడండి వాడు గురువు అంటే వాడికి ప్రాణం అది ఎప్పుడు విసురుతుంటాడు ఊడుస్తుంటాడు గురువుగారికి గుడ్డలు ఉతుకుతు ఏదో సేవ చేస్తాడు గురువుగారికి చాలా ఆనందం కానీ ఒక్క అవగుణం ఉందండి వారికి ఏమిటో తెలుసునండి వాడి కంఠం బొంగురు బొంగురు గొంతు అండి వాడికి వాడు కర్ణ కఠోరంగా ఉంటుంది మరి ఎందుకు వచ్చిందో వాడి పూర్వజన్మ ఇది పాడు కంఠం అంటేది అని చేతి వాడు మాట్లాడుతుంటే గురువుగారు రెండు చెవులు మూసుకుంటాడు ఎందుకంటే వినటం మహాకష్టం అండి బొంగురు గొంతు ఇది ఒక్కటే గుణండి అవగుణం తక్కినన్నీ బాగా ఉన్నాయండి అందుచేత పెద్దలతో సంప్రదించాడు గురువు గారు మా శిష్యుడికి గొంతు బాగుపడాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు చాలా మంది ఒక సలహా ఇచ్చారు ఏమిటంటే వాడికి సంగీతం నేర్పండి అన్నారండి వెంటనే గురువు మాస్టర్ గారిని పిలిపించారు సంగీతం మాస్టర్ గారిని పిలిపించి రోజు గంట ట్యూషన్ ఏది సంగీతం వాడిని కూర్చోబెట్టి ఆశ్రమంలో చక్కగా సంగీతం ఇవన్నీ రాగం తాళం పల్లవి ఇవన్నీ నేర్పుతున్నారండి వాడికి సంవత్సరం పూర్తయిందండి వాడి కంఠం ఎట్లా మారిపోయిందంటే కోకిల కోకిల స్వరం వచ్చిందండి వాడికి అప్పుడు గురువు గారు చెప్పారు రే ఇక మీదటిని పాత గొంతురు బొంగుతో మాట్లాడుపాక ఇప్పుడు మంచి స్వరం వచ్చింది కోకిల స్వరం ఈ స్వరంతో తాళంతో రాగంతో పల్లవితో నాతో మాట్లాడు నాకెంతో ఆనందంగా ఉంటుందని చెప్పాడు సరే అన్నాడు ఒకనాడు గురువుగారు రెండు మైళ్ళ దూరంలో ఒక ఊరుందండి అక్కడేదో పని మీదకి గురు శిష్యుడు ఒక్కడే ఉన్నాడండి ఆశ్రమంలో పర్ణ కుటీరం తాటాక్తో చేసినటువంటి ఒక ఇది పూరి గుడిసె దాంట్లో నివాసం ఏ పొరపాటులోనండి ఈ కుటీరం నిప్పంటుకుందండి దగ్గదగ మండిపోతున్నది అప్పుడు గు శిష్యుడు వార్త చెప్పడానికి పరిగెత్తాడండి ఊళ్ళోకి పరిగెత్తి పరిగెత్తి ఊళ్ళో పట్టేశాడండీ గురువు గారిని ఇక చూడండి వార్త ఎట్లా చెప్తున్నాడు తెలుసు గురువు గారు కాంభోజరాగం ఆదితాళం మొదలుపెట్టాడు ఏమిట ఏమిటి చెప్పరా గురువుగారే తమరి కుటి అన్నాడు మనం చూడండి రాగన్తో మాట్లాడమన్నాడుగా అందువల్ల సాగదీశాడు సాగదీశాడు ఐదు నిమిషాలు అండి ఏమిట తమరి కుటీ ఏమిటా చెప్పరాని పరశురామ ప్రీతి అన్నాడు ఆఖరికి కాలిపోతున్నది ఊరిని గొంపదే మామూలు మాటలైతే రాగంతో చెప్పన్నాను కానీ ఇల్లు కాలిపోతుంటే నీకు రాగన్ రా ఈ పరిస్థితిలో ఉన్నదండి సరే ఆయస్ ఎప్పుడు దిగజారిపోతుందో ఎవరికి తెలియదు యమధర్మరాజు వచ్చి ఎప్పుడు పాశం వేస్తాడో ఎవరికి తెలియదు మరి మీనమేషాలు లెక్క పెట్టుకుంటుంటే ఎట్లా చేయండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ వివే జాగ్రత్తగా ఉండండి ఎంత శీఘ్రంగా మానవుడు తరించడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది అని అనేకమైనటువంటి ఉపాయములు చెప్తున్నారు పద్దెనిమిది యోగములు భగవద్గీతలోనండి ఇంతవరకు మూడు యోగములు పూర్తి చేసినవి నాలుగవది జ్ఞాన యోగం చూడు నిన్న అడిగాను ఏం జరిగింది చెప్పండి కర్మయోగం చూడు ఆ కర్మ అనేది మధ్యలో పెట్టి ఇటువైపు జ్ఞానం అటువైపు జ్ఞానం చక్కగా బోధించినారండి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు అని మీరు అడగచ్చు ఎందుకో తెలిసిన బాడీ గార్డ్స్ లాగా ఉన్నారండి ఎవరు జ్ఞానం సాంఖ్యయోగం అంటే జ్ఞాన యోగం ఈ జ్ఞానయోగం పేరు ఈ నాలుగవ అధ్యాయం మూడవది ఏమిటి చెప్పండి రెండు జ్ఞానం నాలుగు జ్ఞానం మూడవది కర్మ కర్మ అందరూ చేస్తున్నారు అది పెద్ద గొప్ప కాదండి పశువులు కూడా కర్మ చేస్తున్నాయి అజ్ఞానులు కూడా కర్మ చేస్తున్నారు అది ఒక లెక్క కాదండి అది తెలుసుకొని జ్ఞానం కలిగి కర్మ చేయాలి జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి బ్రహ్మాండం అంతా ఒకటే చైతన్యం వ్యాపించున్నదనేటువంటి ఆ సత్యం కనుక తెలుసుకుంటే ఇక కర్మ ఎంత శుద్ధం అవుతుంది చెప్పండి ఒక ప్రాణికి అపకారం చేస్తాడా చెప్పండి తనకు తాను అపకారం చేసుకోడో ఏ ప్రాణికి బాధ కలుగు చేయడం ఇది ఎప్పుడు సంభవిస్తుంది ఈ ఆత్మజ్ఞానం కలిగితేనే చెప్పారు విశ్వరూపం బ్రహ్మాండం అంతా యూనిటీ ఆల్దో వి డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్ టీ అనేటువంటి సత్యం కనుక వాడికి తెలుసుకుంటే ఇంకా ఏ ప్రాణికి అపకారం చేయడండి చద కర్మ ఎంత శుద్ధమైంది మీరు నూరు చెప్పండి కర్మలో దోషాలు ఉంటాయి ఏది అజ్ఞానం లేకపోతే ఈ జ్ఞానం గనక కలిగితే ఎప్పుడు దాంట్లో అవకతవకలు ఉండండి నిష్కామంగా చేస్తాడండి ఎందుకు వచ్చిన కర్మ కర్తృత్వం దేనికి చెప్పండి ఇప్పుడు ఎడతెరిగి కర్మ చేయాల్సిందే అందరూ నడవటం కర్మ భోజనం చేయటం కర్మ శ్వాస పీల్చడం కర్మ మాట్లాడటం కర్మ ఈ కర్మ లేకుండా ఎవరు ఉండలేరని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చూడండి జాతు అకర్మకరుతో అకర్మ అంటే కర్మ లేకుండా ఎవరు ఉండలేరు కనుక తెలుసుకుని ఏ విధంగా కర్మ చేయాలో చేస్తే అద్భుతంగా రాణిస్తుందండి ఏది ఈ జీవితం జీవితం ఎప్పుడు శోభాయమారంగా ఉంటుందంటే ఈ కర్మలో దోషాలు లేకుండా ఉంటే కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు ఇప్పుడు చూడండి కళ్ళు కంటి యొక్క పని ఏమిటి చూడాలి కదా ఏ చూస్తే తప్పేమిటండి నోరు మాట్లాడచ్చు కదా చు కన్ను ఆయన మంచి వస్తువులేక దైవ సంబంధమైనటువంటి ఇటువంటి చూస్తే ఎంతో బాగుండని పెద్దలు చక్కని బోధ చెప్తున్నారు దురుపయోగం చేయబాకండి కంటిని చెవిని దురుపయోగం నోటిని దురుపయోగం చేయదు జిహ్వే కీర్తయ్యేశరరిపం చేతో భజ శ్రీధరం ఒక భక్తుడండి కులశేఖరుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఓ నాలుక పాడు మాటలు మాట్లాడే బాక కేశవం మురరిపం చూడండి దానికి చక్కని వర్క్ ఇచ్చినాడు జిహ్వే కీర్తయ కేశవం మురీపుయ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయా శ్రోత్రం శృణు కృష్ణం లోకయ లోచనయ హే గాంగ్రియుమాలయ జిగ్రఘ్రాణ ముకుందా తులసీం మూర్ధన్న మాదోక్షయ ఇంద్రిలన్నింటికి చక్కని కార్యక్రమం ఇచ్చినారండి ఎవరి చేసుకుంటే ఎంత బాగుంది జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి కానీ దురుపయోగం చేస్తున్నారు ఇంద్రియములన్నింటినీ వ్యర్థమైనటువంటి కార్యముల్లో ప్రయోగింపజ వాడిని కొట్టడం వీడిని తిట్టడం వాడిని దూషించడం వీడిని ద్వేషించటం ఇదేనండి దీని కొరక మనకి ఇచ్చింది భగవంతుడు చెప్పండి దాన్ని సద్వినియోగం చేస్తే ఏమవుతుందో తెలుసండి ఆ ఇంద్రియములు యొక్క కార్యములు పవిత్రములైపోతే ఇక మానవుల యొక్క చిత్తం నిర్మలం ఇంద్రియములు ఎప్పుడు శుద్ధమైందో మనసు శుద్ధం అవుతుందండి అప్పుడు మనస్సు శుద్ధమైతే అంతరాత్మైనటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుందండి ఇదేనండి జీవిత లక్ష్యం కనుకనే నేను అడుగున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు యొక్క ఒక ప్రశ్నను పురస్కరించుకుని ఎంత అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారో తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు కూడా జ్ఞానయోగం అని పేరు ఉన్నప్పటికీ కర్మయోగం యొక్క ప్రస్తావన వస్తుందండి ఈ అధ్యాయంలో ఇప్పుడే వస్తాయి దాని గురించి చెప్తాను ఈ కాబట్టి కర్మయోగాన్ని గురించి మనం ఈ అధ్యాయంలో కూడా కొంచెం జ్ఞాపకం ఉంచుకోవడం మంచిదండి అది సరే అర్జునుడు ఏమరిగినారు చెప్పండి కృష్ణ మంచిదే ధర్మం ఆచరించమన్నారు అందరికీ ధర్మం ఆచరించాలనే అభిప్రాయం ఉంది కానీ ఎందుకు అధర్మం ఆచరిస్తున్నాడు వాడు అని ప్రశ్న చేసినాడు ఇది నిజం చాలా అద్భుతమైన ప్రశ్న అండి అధ్యాయం చివరు అడిగినటువంటిది అతకేన ప్రయుక్తో పాపం చరతి పౌరుష కృష్ణ మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు పాపం తప్పుని తెలుసు కదా చెప్పు తప్పుని తెలుసుకోవడా పాపం ఎందుకు ఆచరిస్తున్నాడని ఒక చక్కని ప్రశ్న అడిగాడండి ఇది నిజంగా అందరూ అడగదగినటువంటి ప్రశ్న అతకేన ప్రయుక్తో పాపం చరతి పౌరుష అనిచ్చ పాపం చేయాలని లేదు వాడికి మరి ఎందుకు పాపం చేస్తున్నాడు నియోజిత బ చేస్తున్నాడు దీనికి కారణం కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు ఏమిటి తెలుసు తెలుసునండి పూర్వకాలపు యొక్క సంస్కారం వాడిని బలవంతంగా లాగే అనక్కి లాగేస్తున్నదని చెప్పేస్తున్నాడు చూడు పూర్వజన్మ దుస్సంస్కారం ఏమిటా సంస్కారములు చూడు కామయేష క్రోధేష రజో గుణ సముశనో మహాపాప విద్యే నైరిణం వైరి శత్రువు అది జీవునికి శత్రువులు బయట బయట దేవుడి గరికా లోపలే శత్రువులు ఉన్నారు చూడండి ఈ లోపల శత్రువులు జయించల అందుచేత వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ డౌన్ఫాల్ హిరణ్యకష్డు ఎంత గొప్ప చక్రవర్తి అండి ఏం లాభం చెప్పండి ఇంద్రియములు జయించలేకపోయినాడు రావణాసుడు ఎంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ చూడండి ఇంద్రియములకు దాసుడు అయిపోయినాడు కామానికి దాసుడు అయిపోయినాడు ఆఖరికి ఏమైపోయింది బూడిదలో కలిసిపోయినాడు చూడ పది తలలు ఉన్నప్పటికీ కూడా రావణాసుడికి ఉపయోగం లేకుండా మట్టిలో కలిసిపోయినాడు చూచారు ఆ హృదయం అనేది పుచ్చిపోయిందండి హృదయం అనేది కలుషితం అదే చూచారా సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను రావణాసుడిని కూర్చుని ఒక వాక్యం అన్నది కవీశ్వరుడు ఎట్లా చూడండి రావణాసుడు సామాన్యుడు కాదు జాతో బ్రహ్మకులే బ్రహ్మదేవుని వంశంలో పుట్టాడండి ఎవరు రావణాసుడు చూడు వారి వంశం ఎంత గంభీరంగా వర్ణిస్తున్నాడు చూడు జాతో బ్రహ్మకులే అగ్రజో ధనపతి రావణాసురుడు అన్నగారు ఎవరో తెలిసిన కుబేరుడు కుబేరుడు అంటే ఎవరో తెలుసండి యూనివర్సల్ రిజర్వ్ బ్యాంక్ సూపర్ంటెండెంట్ అండి ఆయన ఈ విశ్వంలో ఉన్న బంగారం అంతా వారి దగ్గరే ఉందండి ఊ కావాలి అందుచేత తమ్ముడైనటువంటి రావణాసుడికి ఇష్టం వచ్చిన డబ్బు ఇచ్చేసాడు తీసుకోవాలి అనుభవి ఈనేం చేస్తాడో బంగారం అంతా రోడ్ల మీద పూసుకున్నాడండి లంకా పట్టణంలో మనం తారు పూయటం లేదండి అట్లా పూసి పారేశాడు ఎవడు రావుడు అన్నగారు కువేరుడు చూడండి వంశం ఎంత గంభీరంగా ఉందో జాతో బ్రహ్మకులే అగ్రజో ధనపతి కుంభకర్ణానుజో తమ్ముడు కుంభకర్ణుడు చూడు కుంభకర్ణుడు అంటే ఒక కాలుతో తను ఐదు ఏనుగులు పడతాయండి కింద అంత బలం కలవాడది పుత్ర చక్రజిత చూడు కుమారుడు ఎట్లా పుట్టాడు తెలుసున చక్రుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడి జయించిన వాడు అండి ఇంద్రజిత్ అది ఇంద్రజిత్ అనే కుమారుడు పుట్టాడండి ఎంత బలిష్ఠుడు చూడండి స్వయం దశశిరా ఆయన గారికి పది తలలు ఉన్నాయండి గురువుగారు శిష్యుడికి రామాయణం చెప్తున్నాడండి రామాయణం సరిగ్గా రావణాసుడు ఘట్టం వచ్చిందండి శిష్యుడు చెప్తున్నాడు గురైన ఆయన రాక్షసుడు ఉన్నాడు ఆయనకి పది తలలు ఉన్నాయి అన్నాడండి గురువుగారు వెంటనే శిష్యుడికి ఒక సందేహం వచ్చిందండి గురువుగారు మనందరికీ ఒక తల ఉంటే చలికాలం జలుబు చేస్తే చీదలేక చస్తున్నాం కదా మరి రావణాసుడికి జలుబు చేస్తే ఎట్లా అని అడిగాడండి గురువు చెప్పాడు ఇరవై చేతులు ఉన్నాయి చీదుకుంటాడులేండి అన్నాడు ఈ కాలంలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయండి సముద్రం గృహం ఇష్టం వచ్చిన తీసుకోగలడు గ్రహించగలడు చూడు ఇన్ని సిద్ధులు ఉన్నప్పటికీ చూడు సర్వం నిష్ఫలితం తథైవ విధిన దైవే బలే దుర్బలే క్యారెక్టర్ లేదు చరిత్ర హీనంగా ఉంది అందుచేత ఇన్ని శక్తులు ఉన్నప్పటికీ డౌన్ఫాల్ కింద పడిపోయినాడు మఠ్యలో కలిసిపోయినాడు చూడు కనుక మనం రక్షించేది మన క్యారెక్టర్ మన మొరాలిటీ మన యొక్క చరిత్ర మన యొక్క నిర్మల మనస్సు అది లేకుండా తక్కిన ఎన్ని సంపదలు ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో రాణించడండి అది ఆనాడు హిరణ్యకస్పుణ్ణి ప్రహ్లాదుట్ట నిలదీసి అడిగినాడు మీకు తెలుసు కదండి నాన్నగారు ఆహా లోకముల గడియలో నిన్ను నిబద్ధుకరూలూర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పు నూడు ముదాన ఎంత చక్కగా బోధించాడు నాన్న నువ్వు లోకాలన్నీ జయించేసావు ఏ లాభం నీ ఇంద్రియములనేటువంటి శత్రువులు నీ మన నీ హృదయంలోనే ఉన్నారు వారిని జయించలేదే బయట శత్రువులందరినీ జయించినావు అని చెప్పి నిలదీసి అడిగాడండి కనుక ప్రతివారు ఎంత గొప్పవాదంపప్పటికీ ఈ అరి అరి షట్ షట్ అంటే ఆరు ఆరు మంది శత్రువులు ఉన్నారు ఎవరు చెప్పండి కామ క్రోధ లోభ మోహ మద మాత్సరి ఈ శత్రువుల దగ్గర ఉంటే ఇక మానవుడికి శాంతి ఎక్కడ వస్తుంది కనుకనే శ్రీకృష్ణవర మహాత్మ నేను ఏం చెప్పినారంటే ఆయన అర్జున ఓ ప్రశ్నడుగుతాడుచుకోండి అర్జునుడు దాన్ని పురస్కరించుకుని చెప్తున్నారు అతకేన ప్రయుక్తో పాపం చరతి పురుష అని చెన్నపి బియోజిత బలాత్కారంగా మానవుడు పాపం చేస్తున్నాడు కారణం ఏమిటి కారణం ఇప్పుడు కారణం కాదని అనేక జన్మల నుంచి ఈ పాడువాసంలో అలవాట్లు వస్తున్నాయండి ఇది సరే కామేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాహ వైరిణం కామ క్రోధ ఇవన్నీ కూడా అనేక జన్మల నుంచి పరంపరగా వస్తున్నాయండి అది కొందరికి పుట్టుకుతోనే ఈ పాడు గుణాలు వస్తాయండి చాలా మంచి గుణాలు వస్తాయి ఎందుకంటే పూర్వజన్మ మంచి సంస్కారం చూడండి మీరు మమ్మిడి ఎవరం వెళ్ళి చూడండి ఇదివరకు బాలయోగ్యారు పుట్టుకుతోనే చిన్నప్పుడే చక్కగా యోగాభ్యాసం చేస్తున్నారంటే ఎవరు నేర్పారు చెప్పండి ఏదైనా పుస్తకాలు చదివారా ఒక గురువు గారు నేర్పారా లేదు కదా ఆ యోగాభ్యాసం ఎక్కడి నుంచి వచ్చింది వారికి తత్వదం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం అది పూర్వజన్మ అది మంచి సంస్కారం కొందరికి పుట్టుకుతోనే పాడు సంస్కారములు పాడు అలవాట్లు వస్తాయండి ఈ మధ్య ఒక పట్టణంలో జరిగిన విషయం చెప్తున్నాను ఒక పెద్ద మెటర్నిటీ హాస్పిటల్ ఉందండి సిటీ ఒక పెద్ద పట్టణంలో మెటర్నిటీ అంటే ఆడవాళ్ళకి ఒక ఆసుపత్రి ఉందండి అక్కడ గర్భిణీ స్త్రీలు వచ్చి ప్రసవించి పోతుంటారండి కాన్పులు జరిపిపోతుంటారు అది యాభై బెడ్స్ ఉన్నాయండి అక్కడ ఆడవాళ్ళు అక్కడ ప్రసవ సంబంధం అయిందంతా చూసుకుంటుంటారు మెటర్నిటీ హాస్పిటల్ ఒక అమ్మగారికి అండి ఒక పిల్లవాడు పుట్టాడు మగ పిల్లవాడు పుట్టాడు మూడు రోజుల వరకు తల్లికి పాలు ఉన్నాయండి నాలుగో రోజున అంతర్ధానం అయిపోయింది పాలు లేవండి పాపం ఇంకా బిడ్డకెట్లా సూపర్టెండెడ్ గారికి చెప్పిందండి ఆమె కూడా ఆడదండి ఏ ఇట్లా పాలు లేవు ఏదైనా ఏర్పాటు చేయండి అది నర్సు ఆ హాస్పిటల్లో ఒక నర్సు ఆ నర్సుకి చాలా పాలు ఉన్నాయండి ఆ అమ్మగారిని బిడ్డ యొక్క క్షేమం కోసం నియోగించారు ఆ నర్స్ వచ్చి పాలిస్తున్నదండి రెండు రోజులు పాలిచ్చింది మూడో రోజు వాడికి జబ్బు వచ్చిందండి ఈ చెయ్యిట్ట ముడుచుకుపోయిందండి చెయ్యిట్ట ముడిచిపోయింది పాపం తల్లి ఏడుస్తున్నది పుట్టక పుట్టక పుట్టాడు వీడికి రోగం తవులుకుంది అని సూపరెంటుతో చెప్తే సూపరెంట్ అమ్మగారు ఇన్స్ట్రుమెంట్స్తో వచ్చిందండి ఫారెప్స్ ఇంకా పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి చేయిట్ట ముడుచుకుపోయింది కదండి పిల్లవాడికి ఒక్కొక్క ఏలు బలవంతంగా ఇట్లా లాగిందండి సూపరెంట్ లాగితే ఈ అరచేతిలో ఉంగరం ఉందండి ఉంగరం నర్సు పాలిస్తుంటే దాన్ని ఉంగరం కొట్టేశాడండి వాడు వాడు పూర్వజన్మలో హైవే రాబర్ హైవే రాబర్ అండి వాడు వాడు చచ్చిట్ట పుట్టాడండి వాడు వాడికి ఏదో పూర్వజన్మలో ఉరిశిక్ష పడి ఉంటుంది ఉరిశిక్ష ఏ జన్మలో పుట్టుకుతూనే దొంగతనం ఎవడు నేర్పాడండి ఎవరి నర్సు ఉంగరం కొట్టాలంటే ఎంత తెలివి ఎవడు కొట్టేయలేడండి కష్టం మరి వాడికి ఎవరు నేర్పారు ఇది చెప్పి కనుక శ్రీకృష్ణ పరమాత్మ రిప్లై చాలా అద్భుతంగా ఉందండి కామయేష క్రోధేష రజోగుణ సము ఈ దుర్గుణాలు ఏం చేస్తున్నాయో తెలుసు మూడు దృష్టాంతములు ఇస్తారండి కృష్ణ పరమాత్మ నిన్న టైం లేక నేను చెప్పలేదు మొదటిది అద్దం ఎంత శుభ్రంగా ఉంటుందండి నిర్మలంగా ఉంటుందండి అద్దం కానీ దుమ్ముచ్చి కప్పేసిందండి దుమ్ముచ్చి కప్పితే ముఖం కనిపిస్తుందా చెప్పు కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అద్దంలో కొత్తగా రిఫ్లెక్టివ్ పవర్ పెట్టవలసిన పని లేదండి ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ బట్ వాట్ యు హిమూవ్ ది డర్ట్ అంతే దానికి ఉన్నటువంటి దుమ్ము తుడిస్తే చాలు మన పని పూర్తి అయిపోతుంది చక్కగా ముఖం కనిపిస్తుంది ఆ దృష్టాంతం చెప్పినారుదర్శం అంటే మలని చేత ఎట్లా ఉందో ధూమం అగ్ని దిరీప్యమానంగా ప్రకాశిస్తున్నది మండుతున్నది కానీ పొగ పొగ వచ్చి దాన్ని కప్పేసిందండి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి విసురుతారు చూచారా విసిరి ఆ పొగంతా పోగొడతారు చక్కగా అగ్ని దీప్యమానంగా ఉంటుందండి చూడండి రెండు దృష్టాంతాలు మూడవది యథోల్బేనావృతో గర్భ తల్లి గర్భంలో బిడ్డ మావి మావి చేత కప్పబడతాడు చూడు జన్మించిన పుట్టిన తర్వాత మావి బద్దలైపోతుంది బిడ్డ బయటకు వస్తాడని చూచాల పగిలిపోతుంది అదేవిధంగా మూడు దృష్టాంతములు చెప్పారు ఓ అర్జునే అనేక జన్మార్జితమైనటువంటి ఈ దుర్గుణములు ఉన్నాయి చూడండి ఇవి మానవుణ్ణి అధోగతికి తీసుకొస్తున్నాయి ఇప్పుడేం చేయవలను శుద్ధం చేయవాలను అర్థం బాగా ఉండాలంటే మురికినట్లా తోడవలను అగ్ని దదీప్యమానంగా ఉండాలంటే ఎట్లా విసరవలనో ఏ మావి ఎట్లా అదే విధంగా చూడండి కాబట్టి విచారణ చేత తన మనస్సును పరిశోధించాలి దీనిపై ఇంగ్లీష్లో ఇంట్రాస్పెక్షన్ అంటారు ఆత్మ పరిశోధన వెరీ అసెన్షియల్ సాధకుడైన వారు ఊరికి ముక్కు మూసుకుని జపాలు చేస్తే పూర్తి చేస్తే కాదండి అది అసలు విషయం ఏమిటంటే ధ్యానం ధ్యానం అంటే ఏమిటి ఇన్ వాట్ సిచ్యువేషన్ ఇస్ మై మైండ్ అది మనస్సు ఎక్కడికి పోతున్నది ఎక్కడ ఉన్నది ఏ విధంగా ఉన్నది బాగా విచారణ చేయండి దాంట్లో ఉన్నటువంటి గుణ దుర్గుణాలన్నీ కొంచెం విచారణ చెయ్యాలండి విచారణ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివేకం చేత పారద్రోలాన్ని చూడండి చాలామంది కొన్ని నియమాలు పెట్టుకుంటారండి కానీ వివేకం జోడించరండి వివేకం జోడించినందుతుందో తెలుసు అండి ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కొన్ని అక్కడక్కడ చేదస్తం చేదస్తంగా పరిణామం కలుగుతుంది కొందరు నిలదీసి అడుగుతున్నారు ఏమండి ఇదేంటి ఇట్లా ఉంది మీ నియమాలన్నీ చేదస్తంగా మారిపోతున్నదండి ఎందుకు వివేకం డిస్క్రిమినేషన్ లేదండి అక్కడ ఏ చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఒక అల్లుడు గారు ఉన్నారండి ఇటువంటి ఉపన్యాసాలకు వచ్చారు ఆయన కొన్ని నియమాలు పెట్టుకున్నారండి ఎవరికి తెలియదండి ఆయన నియమాలు పెట్టు ఏ నియమం తెలుసు భోజన టైంలో మాట్లాడకూడదు అని ఆయన నియమం పెట్టుకుని అది ఎవరికి తెలియదండి అత్తగారు పిలిచి ఆహ్వానం చేశారండి రాయండి మా ఇంటికి భోజనానికి రాండని అల్లుడు గారిని ఆహ్వానం చేశారు అల్లుడు గారు వచ్చారంటే ఇంకా సామాన్యం అండి ఓ పెద్ద పెద్ద పిండి వంటలు బ్రహ్మాండంగా చేసేసిందండి అత్తగారు సరిగా భోజన కాలంలో వడ్డిస్తున్నదండి ఎవరు అత్తగారు వడ్డిస్తుంటే ఈయన నియమం ఉందండి ఎవరికి తెలియదు అత్తగారి తెలియదు భోజన కాలంలో మాట్లాడకూడదు మాట్లాడకూడదు నిజమేనండి అదొక ఆచారం ఉంది స్నానే జోజనే హోమే జపే మౌనం సమాశ్రయే అని పెద్దలు చెప్తారు స్నానం చేసేప్పుడు భోజనం చేసేప్పుడు మౌనం పాటించండి అని ఆ నియమం పెట్టుకున్నాడు మంచిదే మరి అత్తగారు వడ్డిస్తుంటే చాలు అని అనొచ్చు కదా పోనీ నోటితో అనకపోయినా ఇట్లా చేత్తో ఇట్లా అట్లా అంటే ఆపేస్తారు కదా లేదు మౌనం అంతే మౌనం ఈ అత్తగారు ఉడ్డిస్తున్నది ఉడ్డిస్తున్నది కొండ కొండ మోస్తరు వడ్డిస్తున్నదండి ఈయన చాలు అంటే కదా అనడు అంచేత ఊహో ఈయన గారికి ఆకలిగా ఉందేమో ఎక్కువగా వడ్డిచ్చేసింది బాగా తర్వాత ఇంకొక నియమం ఉందండి అది ఎవరికి చెప్పలేదండి పెట్టిన వస్తువు పారేయకూడదు అని నియమం ఇక చూడండి ఇక పారేయకూడదుగా లేపాడు లేపాడు ఊపిరి తరకుండా తినేశాడండి ఎందుకంటే పారేయకూడదుగా మళ్ళీ ఎప్పుడు ఇస్తరి ఖాళీ ఏందో మళ్ళీ అత్తగారు పరిగెత్తుకొచ్చింది ఉరు ఊరిన గారికి ఆకలి జాస్తిగా ఉందని మళ్ళీ ఒడ్డించిందని పోనీ చాలు అని అనకూడదు చెప్పండి ఊరికెట్టి చేయి అనొచ్చు కదా దీని పేరే చేతస్తా వివేకం కలపకుండా నియమాలు పెడితే ఇది ఇట్లాగే జరుగుతుందండి ఆఖరికండి మళ్ళీ అత్తగారు కొండలు పెట్టేసింది మళ్ళీ పారేయకూడదుగా మళ్ళీ లేపాడు లేపాడు తిన్నాడు తిన్నాడు ఆఖరికండి ఇక కంట్రోల్ తప్పిపోయిందండి ఎందుకంటే ఓవర్లోడ్ చేశారు కాబట్టి కింద పడిపోయి పేట మీద అట్లా అల్లుడు గారు అందరూ పరిగెత్తుకొచ్చు ఇదేమిటి అల్లుడు గారు పడిపోయినారని డాక్టర్ గారు పిలిపించారండి డాక్టర్ వెంటనే పలుసు చూచాడు ఏం జబ్బు లేదు ఓవర్లోడ్ కేసు అన్నాడండి చూడండి ఇట్లా ఆధ్యాత్మిక విషయాలు మంచి అండి కానీ కొంచెం బుర్ర తెలివి వివేకంతో దాన్ని ఆచరించాలని సరే ఎవండి భోజనం పెడుతుంటే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టకూడదు చాలు చెప్పకూడదు లేదండి ఈ నియమాలు పెట్టుకుని నాశనం అయిపోయినాడు కనుక ఆధ్యాత్మిక విషయంలో కొంచెం జాగ్రత్త డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్ లో డిస్క్రిమినేట్ బిట్వన్ ది రియల్ అండ్ అన్యల్ ఊరికి గుడ్డిగా ఆచరించడం కాదండి ఈ ఆధ్యాత్మ విషయం ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఎవ్రీథింగ్ సైంటిఫిక్ ఇది కపోల కల్పితమైనటువంటి సిద్ధాంతాలు కాదండి ప్రతిదీ కూడా మనం ఆచరణ చేసి అనుభూతం అనుభూతిని పొందవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒక చోట చెప్పినారు ప్రత్యక్షమం ధర్మం అర్జునే ఇది ప్రత్యక్షంగా దీనికి రిజల్ట్స్ పొందవచ్చు అని అర్జున్ పరోక్షం కాదు ఇంకొక లోకానికి వెళ్ళిన తర్వాత మోక్షం కాదు అత్ర బ్రహ్మ సమస్య ఇక్కడే మోక్షం పొందటానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా కర్మ అనేటువంటిది చక్కగా చేయటానికి ఈ జ్ఞానం యొక్క సహాయం తీసుకుని చేయాలనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఇటు లెఫ్ట్ రైటు రెండు కూడా జ్ఞానం పెట్టేస్తున్నాడు అంటే మధ్యలో కర్మ బోధిస్తూ ఇటువైపు జ్ఞానం ఇటువైపు జ్ఞానం ఈరోజు నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం విచారణ చేస్తున్నారు మొట్టమొదట్లో కృష్ణుడు ఏం చెప్పలేదండి అది రెండు వాక్యములు మొదట్లో చెప్తారు తర్వాత దాన్ని కూర్చున్నటువంటి విశాలమైనటువంటి భావాన్ని ఉపదేశం చేస్తారండి మొట్టమొదట ఏం చెప్తున్నారంటే అర్జునే మీకు కర్మయోగం జ్ఞానయోగం అవన్నీ చెప్పినాను కదా మీకు కొత్తగా ఇప్పుడు చెప్పటం కాదు ఇదివరకే ఒక మహాత్మని ఒక మహనీయునికి బోధ చేసేసాను ఇది మీకు చెప్పిన బోధ ఉంది మీకు కొత్తగా చెప్పటం కాదు ఇదివరకే ఒకరికి చెప్పేశాను ఎవరు సూర్యభగవాను సూర్యభగవానుడికి నేను బోధ చేసినాను అన్న ఇమం వివస్వే యోగం ప్రోక్తవానహమే రాజర్షయో విధు సకాలే నేహ మహతాయోగో నష్ట పరం తప అర్జున మీకు చెప్పినటువంటి బోధ ఇది వరకు సూర్య భగవానుడికి ఉపదేశం చేసినాను అన్నాడు వెంటనే అర్జున్ గారికి ఒక సందేహం వచ్చేసింది కృష్ణ ఇదేంటి మీరు చెప్తున్నారు మీరు ఇటీవల కదా దేవకీ గర్భంలో ఏదో కొద్ది సంవత్సరాల కదా మీరు జన్మించింది సూర్య భగవానుడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి ఓ అనాది అనాది కోట్ల కొలది కోట్ల కొలది సంవత్సరాల కింద సూర్యుడు గారు జన్మించినారు కదా మీరు ఇప్పుడిప్పుడు పుట్టినటువంటి మీరు సూర్యుడికి పూర్వం మీరు ఉపదేశం చేశారంటే ఎట్టా నమ్మేది నేను అందరికీ అర్థమైందా కృష్ణుడు గారు ఇటీవల దేవకీ గర్భంలో జన్మించినారు సూర్యుడు ఎప్పుడు జన్మించినాడు కోట్ల కొలది సంవత్సరాల వీరు నేను పూర్వం సూర్యుడికి చెప్పాడంటే వీరు ఎక్కడున్నారు పూర్వం అనేటువంటి సంశయం కలిగిందండి ఎవరికి అర్జునుడి గారికి అందరికి అర్థమైందండి మొదట్లో వారికి ఉపదేశం చేశారు మీరు ఇటీవల వచ్చిన వారు కదా వారు అనాది కాలం నుంచి ఉన్నటువంటి వారు కదా చాలా కాలం నుంచి మీరు వారికి ఉపదేశం చేశారంటే నేను ఎట్లా విశ్వసించేది అని ప్రశ్న అడిగారు అందరికి అర్థమైందండి కృష్ణుడు గారు వెంటనే దానికి సమాధానం చెప్పారు నాయన నాయనా అర్జున నేను ఇప్పుడు ఇప్పుడు పుట్టానా అజోపిసన్నీశ్వరం స్వామధిష్టాయ సంభవా అంటే పుట్టుక లేదు నాకు నేను పుట్టానంటే ఒక ఆకారం తీసుకున్నానంటే దానికి ఒక ఉద్దేశం ఉంది ఏంటది పరిత్రానాయ సాధూనాం వినాశాయ చూష్కృతాం ఎప్పుడెప్పుడు లోకల్లో అధర్మం విజృంభిస్తుందో ధర్మం దిగజారిపోతుందో అప్పుడు నేను ఒక ఆకారం వేసుకుంటాను అంతేగాని ఇప్పుడు పుట్టిన వాడిని కాదు అంటాడండిచరు భగవంతుడు యొక్క యథార్థ స్వరూపం మనం తెలుసుకోవాలండి వారి యొక్క ఉద్దేశం కూడా తెలుసుకోవాలి భగవంతుడు ఎందుకు పుట్టాడు చెప్పండి ఎందుకు ఈ ఆకారం గ్రహించి దీని అవతారం చూడు అవతారం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడే గీతలో ఈ అధ్యాయంలోనే చెప్తారు ఇది అంటే ఎప్పుడు చూవతి భారత అభ్యుత్ తనం సృజామ్యహం చూ ధర్మం ఎప్పుడు క్షీణించిపోతుందో అప్పుడు నేను ఆకారం ధరిస్తాను మన భారతంలో చూడని దుర్యోధనులు వీళ్ళందరూ కూడా అధర్మాన్ని ఆచరిస్తుంటే కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం గ్రహించినాడు అదేవిధంగా రామాయణ కాలంలో ఈ రాక్షసులంతా విజృంభించి రావణాసుడు ఇటువంటి వారు ఉన్నందువల్ల అప్పుడు ఒక ఆకారం ధరించవలసి వచ్చిందండి సరే ఈ అవతారములన్నిటి యొక్క ఉద్దేశం ఒకటేనన్నది ఏమిటి చెప్పండి ధర్మాన్ని ఉద్ధరించడం దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రపంచంలో ధర్మం మించింది ఇంకోటి లేదండి అసలు గీత మొదలుపెట్టింది కూడా ధర్మం చూడండి ధర్మక్షేత్రే మొదటి అధ్యాయం అప్పుడు నేను చెప్పినాను మీకు ఎంత శుభప్రదమైనటువంటి పదం అండి ధర్మ అది అయ్యా దేవుడు గొప్పవాడే మరి దేవుని ఎట్లా వాట్ ఈస్ ది వే టు రీచ్ గాడ్ ధర్మం చూచారు దారి మనం తెలుసుకోకుండా దేవుడు మంచి గొప్పవాడేనండి గాడ్ ఈస్ గ్రేట్ బట్ హౌ టు రీచ్ హిమ్ హౌ టు రియలైజ్ హిమ్ చెప్పండి వాట్ ఈస్ ది వే టు రీచ్ గాడ్ అది తెలుసుకోవటం లేదండి దేవుడు మంచివాడే గొప్పవాడే అని చెప్పేసి స్తోత్రం మంచిదే కానీ చాలాదే ఎట్లా దేవుణ్ణి పొందగలరు మీరు దేవుడు ఏం చెప్పినాడు గీతలో చెప్పండి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మమును స్థాపించడం కొరకు నేను అవతారం ఎత్తున్నా అని చెప్పినప్పుడు వీడు అధర్మం ఎట్లా ఆచరిస్తాడు దైవభక్తి ఎట్లా అవుతుంది చెప్పండి అది చేసేది అధర్మం అన్యాయం అవినీతి చేయటం అక్కడికి వెళ్ళి కృష్ణాయనమ రెండు పూలు వేస్తాడు దేవుడి మీద చూడండి కృష్ణాయనమ వాసుదేవానమహ ఒక టెంకాయ కొడతాడు చూ దాటితో దాంతో పోతుందండి అధర్మం చెప్పండి కనుకనే ఇప్పుడు పరిస్థితి ఉందండి అది యథార్థంగా దేవుడు ఎక్కడున్నాడు ధర్మం మనం రక్షించే దేవుడు అని చెప్పి అంటున్నాం మంచిదే దేన్ని చూచి రక్షిస్తారు ఆనాడు ద్రౌపదీ దేవిని రక్షించినారంటే దేని చూచి రక్షించినారు చెప్పండి ధర్మం అనేటువంటిది ధర్మోరక్షతి రక్షిత అది ధర్మం మనని కాపాడుతుంది ఎప్పుడు ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మోరక్షతి రక్షిత అంటే ధర్మం మనం ఆచరిస్తుంటే ఆ ధర్మమే మనని కాపాడుతుంది ఏమిటి ధర్మం చెప్పండి విశ్వ శాసనం భగవానుడు ఈ విశ్వం అంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినప్పుడే కొన్ని శాసన మొదలు పెట్టాడు దాని పేరే విశ్వ శాసనం ఏమిటి చెప్పండి ఇంతవరకు చెప్పినాను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను పాపము చేత దుఃఖం పుణ్యము చేత సుఖం జ్ఞానము చేత మోక్షం ఇదండి శాసనం ఈ శాసనం అనేది తూచా తప్పకుండా జరుగుతున్నదండి ఇప్పుడు ఎవరైనా గొప్ప అధికారి గొప్ప ధనవంతుడు గొప్ప విద్యావంతుడు పాపం చేశాడు అనుకోండి ఏ మస్ట్ సఫర్ అంతే పాపకుడు ఎందుకంటే వారి గొప్పతనం ఎంత ఉన్నప్పటికీ కూడా శాసనం కదా శాసనాన్ని ఎవరైనా ధిక్కరించగలరా చెప్పండి ఇప్పుడు పయనించే ఒక రాయి వదలండి రాయి వదిలితే ఎక్కడ పడుతుంది కింద పడుతుంది ఎందుకు పడాలి రాయి వదిలితే పైకి ఎందుకు పోకూడదు లావిటీ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని చేత రాయి కింద రాయే కాదండి ఒక పండు ఒక పండు చెట్టు మించి పడితే కింద పడుతుంది కానీ పైకి ఎందుకు ది లాస్ వర్కింగ్ డేర్ అదే విధంగా ఒక ఆయన అండి ఒక పెద్ద గవర్నర్ గారు మెట్లు ఎక్కుతున్నాడు ఒక గవర్నర్ గారు మెట్లు కాలు జారిందండి కాలు జారితే కింద అమాంతంగా దొల్లి దొల్లి కింద పడ్డాడండి కింద పడితే జనం చేరారు ఆ గవర్నర్ గారు అంటున్నారు నేను గవర్నర్ అయినా కాళ్ళు ఎరిగినయే అన్నాడండి అయ్యా గవర్నర్ అయితే ఇరగవ పడ్డాడు ఒక లా వర్కింగ్ దే అక్కడ శాసనం పనిచేస్తున్నదండి ఎటువంటి గొప్పవాడైనా కింద పడితే కాళ్ళు ఇరుగుతాయండి అదేవిధంగా ఎంత రావణాసురుడు ఎన్నో సిద్ధులు ఉన్నాయి కానీ అపచారం అపవిత్రమైనటువంటి హృదయం ఉంటే ఆయన ఏమన్నా ఉద్ధరింపబడ్డా చెప్పండి ఎందుకు ఈ విధంగా పతనం పొందినాడు చెప్పండి అది క్యారెక్టర్ లేదు మొరాలిటీ లేదు హృదయ పరిశుద్ధి లేదు భగవంతుడు ఏం చేయగలడు ఇట్ ఈస్ ఎ లా చూడు పాపం చేత దుఃఖం అని చెప్పి వచ్చినప్పుడు ఆ పాపాన్ని మనం ఎంత శీఘ్రంగా కరివేస్తే అంత మంచిదండది మీరు అడగ చేసిన పాపం పోతుందా అని భగవద్గీతలో చెప్పినారు నాయన ఏదో తెలుసో తెలియకో ఇద్దరు చరిపింటారు పాపం ఇప్పుడు పుణ్యాన్ని సంపాదించండి రేపు ఏడవ అధ్యాయంలో ఒక చక్కని శ్లోకం చూడు రేపు ఏడు వస్తుందండి విజ్ఞాన విజ్ఞాన యోగం చేత ఎవరి యొక్క పాపం రహితమైందో అంటారు ప్లస్ మైనస్ అనేది ఇప్పుడు అప్పు ఉందండి రుణం ఏడుస్తే ఎట్లా చెప్పండి ఏదో పొరపాటును అప్పు చేశాడు ఇప్పుడు సంపాదించండి ధనం సంపాదించే రుణాన్ని పోగొట్టండి అంతేగాని ఊరికి ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా చెప్పండి అది కనుక ఏదో తెలుసో తెలియకో పూర్వజన్మంలో కానీ చిన్నప్పుడు కానీ ఏదో పాపం చేశారు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఇప్పుడు పశ్చాత్తాపడు చేసింది పొరపాటు చెప్పి గ్రహించి దాన్ని పుణ్యం చేత రహితం చేసి ఇక మీదట పాపంలో ఏలు పెట్టద్దు అదండి ఈరోజే వస్తుంది ఆ శ్లోకం వచ్చినప్పుడు నేను చెప్తాను అపి చేహా పాపం చేసినప్పటికీ కూడా సర్వం జ్ఞానప్లవేనం సంతరిష్యసీ జ్ఞానం అనే నౌక చేత ఈ మహా పాప సముద్రాన్ని అవలీలగా దాటవచ్చును అన్నాడు కనుక ఇక మనం ఏమి కుంగిపోవలసిన పని లేదండి ఏదో జరిగిపోయింది ఏమిటో జరిగిపోయింది ఇక మీదటడు గతించినాను గుర్చి అడవబాకండి ఇప్పుడు చక్కగా భగవంతుని ధ్యానం చేస్తూ వారి యొక్క సిద్ధాంతంలో ఆచరణ పెడుతూ ఉంటే చాలండి ఇప్పుడు జ్ఞాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్తున్నారు భగవంతుని యొక్క యథార్థ స్వరూపం ఏది వాట్ ఈస్ ది రియల్ నేచర్ ఆఫ్ గాడ్ దేవుడు అంటే ఇప్పుడు ఎవరైనా అడగలండి దేవుడు అంటే ఎవరు ఆ దేవాలయం చూపిస్తాడంటే దేవాలయం ఆ దేవాలయంలో ఒక దేవుడు ఉన్నాడు ఆయనే దేవుడు చూచారు వారి భావాలు అంతవరకే పోతాయండి విశాలమైనటువంటి భావం మనం గ్రహించాలండి భగవంతుడు ఈస్ నాట్ లిమిటెడ్ యా ఇప్పుడు ఏ కంపెనీ అయినా చూడండి లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ బ్యాంకు లిమిటెడ్ ఇట్లా ఉంటాయి కదా భగవంతుడు లిమిటెడ్ కంపెనీ కాదండి అన్లిమిటెడ్ అది బ్రహ్మాండమంతా వ్యాపించిందండి ఇది సరే ఒక చోట ఉండేటువంటిది కాదు ఆనాడు భారతంలో జరిగిన విషయం చెప్తున్నాను దుశ్శాసనుడు చుట్టుపట్టుకు ఈడ్చుకొచ్చాడండి అక్కడ కౌరవ సభలో ఎవరికి అమ్మగారిని ఈడ్చుకొస్తే ఎవరు కాపాడేది అమ్మగారిని ఎవ్వరూ పట్టించుకోలేదండి ఒక్కసారి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది పాహిమాం పామాం అని ఒక చక్కని శ్లోకం చెప్పిందండి చూడండి ఆ శ్లోకం చూడండి గోవింద ద్వారకా మాంసివ గోవిందండి కృష్ణ కౌరవులను అవమానం చేస్తున్నారు రక్షించండి అని ప్రార్థన చేసి నో రిప్లై ఇప్పుడు మనం ఎవరికైనా మనయాటరు పంపిస్తే చేరినట్టు గుర్తు ఎక్నాలజ్మెంట్ వస్తుందండి మనకి తిరుగు రసీదు కానీ ఈ అమ్మగారు కృష్ణుని ప్రార్థన చేశారు రిసీట్ రాలేదండి ఎక్నాలజ్మెంట్ రాల అంటే సహాయం రాలేదండి అప్పుడు అయ్యో ఎంత డెలికేట్ మూమెంట్ చెప్పండిది ఒక క్షణం ఆలస్యం అయిపోతే అవమానం కలిగేటువంటి టైం కదా అప్పుడు చాలా బాధపడిందండి ఇదేమిటి కృష్ణ పరమాత్మ భక్త రక్షకుడు ఆర్తర అని చెప్పి పేరుందే మరి నేను అబలా ప్రార్థన చేస్తుంటే ఏమి రిప్లై రాలేదని మళ్ళీ వెంటనే ఇంకొక ప్రార్థన చేసింది ఏమిటో చూడండి కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ బ్రహ్మాండం అంతా వ్యాపించిన కృష్ణ నన్ను రక్షించు అన్నదండి వెంటనే తండోపతన్నంగా చీరలో చేసినాయండి చూసారు అమ్మగారు కాపాడబడ్డారు చూడు మొదటి ప్రేయర్కి రెండో ప్రేయర్కి ఎంత భేదం చూడండి మొదట ఏమన్నది గోవింద ద్వారకా వాసన్ చూడండి దేవుణ్ణి లిమిట్ చేసిందండి ద్వారకా ద్వారకలో ఉండే కృష్ణ అన్నది చూసాడు అది సరే అండ్ డెఫినేషన్ కాదండి భగవంతుని యథార్థమైనటువంటి స్వరూపం కాదు ద్వారకలో ఉండి లిమిటెడ్ కాదా చెప్పండి లేదు రెండవ ప్రార్థనలో ఏ ఉన్నది కృష్ణ కృష్ణ మహాయోగింద కానీ ద్రౌపది మనసులో ఈ సందే ఇది ఉన్నది ఏనాడైనా కృష్ణుడిని అడిగి తీరాలి ఏమిటి భక్తవత్సలుడని పేరు పెట్టుకుని నాబోటి అబల మంచి సీరియస్ మూమెంట్లో ప్రార్థన చేస్తే ఇంత ఆలస్యంగా నా సహాయం చేసేది వెంటనే సహాయం చేస్తే ఎంత బాగుండను అడుగుదాం అని ఒక నాడు ఏకాంతంగా కృష్ణుని కలుసుకుందండి ఎవరు ద్రౌపది ఏమండి కృష్ణుడు గారు మీ బిరు బిరుదు లిస్టు ఎంత ఉన్నదో చూడండి రక్షకుడు ఆర్త భక్తవత్సలుడు ఎన్నో ఉన్నాయి దీనురాలు ఆ నిండు సభలో అవమానపడుతుంటే మిమ్మల్ని ప్రార్థన చేస్తే అంత ఆలస్యంగా సహాయం చేశారు అని అడిగిందండి వెంటనే కృష్ణుడు మీరు ఏమని ప్రార్థన చేశారు చెప్పండి ద్వారకావాసిన్ అన్నారు కదా ద్వారకలో ఉండే కృష్ణించు మీరు ఢిల్లీలో ఉన్నారు నేను ద్వారకలో ఉన్నాను ద్వారక నుంచి ఢిల్లీకి రాకెట్ స్పీడ్తో వచ్చినా పది నిమిషాలు పడుతుంది కదా అన్నాడంట ఎంత చక్కగా చెప్పాడు నేను ద్వారకలో ఉండేవాడినా అని చెప్పి చక్కగా మందలించినాడు సుచరా రెండవది కరెక్ట్ డెఫినేషన్ చూడండి విశ్వాత్మన్ నన్ను రక్షించుని చెప్పి ప్రార్థన చేసింది ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేసిందని అది కరెక్ట్ డెఫినషన్ అండి భగవంతుడు ఒక చోటు ఉండేవాడు కాదు బ్రహ్మాండం ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇది ఆన్సర్ అండి సరే నాయన నేను ఇప్పుడు ఇప్పుడు పుట్టానని చెప్పి అనుకుంటున్నావేమో కాదు నాయన అపరం బహుని మే వ్యతీతాన్ని జన్మాని తప అజోపి సన్ అవ్యయాత్మారోపి ప్రకృతి స్వామీష్టాయ సంభవామ్యాత్మయ ఈ రెండు శ్లోకాలండి చాలా అద్భుతంగా ఉంది భగవంతుని యొక్క అవతార ఉద్దేశ్యం చెప్తున్నారండిర్భవతి భారత అద్యుత్నమధర్మత్మానం సృజామ్యహం పరిత్రణాయ సాధూనా వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపర్భవామి ఇప్పుడు చూడండి జ్ఞాన ఈ అధ్యాయం పేరు జ్ఞానయోగం కదండి జ్ఞానంలోకి దిగుతున్నారండి సార్ ఈ అధ్యాయం యొక్క విశేషం ఏంటంటే జ్ఞానయోగం అని పేరు పెట్టారు గాని జ్ఞానం యొక్క స్వరూపాన్ని లోతుగా విచారణ చేయలేదు ఇప్పుడు జ్ఞానం యొక్క లోతులో ప్రవేశించలేదండి ఎప్పుడు ప్రవేశిస్తారు తెలుసున పదమూడు అధ్యాయం చూడండి దాని పేరు జ్ఞాన షట్కం ఆరు అధ్యాయములు అఖండమైనటువంటి జ్ఞానతత్వం బోధిస్తారండి ఎప్పుడు పదమూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ దగ్గర నుంచి చివరి వరకు ఇప్పుడు మరి జ్ఞాన యోగం అని పేరు పెట్టారే జ్ఞానము యొక్క మహిమ జ్ఞానము యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తున్నారు ఏ విధంగా వర్ణిస్తున్నారు ఐదు ఉపమానాలు చూడు ఐదు ఉపమానములు చెప్తున్నారండి అధ్యాయంలో జ్ఞానం అంటే ఎంత గొప్పదో చూడండి అది మొదట్లో పేర్లు చెప్తున్నాను వినండి జ్ఞాన తపస్సు నంబర్ వన్ రెండు జ్ఞాన యజ్ఞం మూడు జ్ఞాన నౌక నాలుగు జ్ఞాన అగ్ని ఐదు జ్ఞాన ఖడ్గం నాలుగు ఉపమానములతో చక్కగా ఈ జ్ఞానం యొక్క ఆధిక్యతను వర్ణిస్తున్నారండి మొదటిది చూడండి జ్ఞాన తపస్సు సామాన్యంగా తపస్సు అంటే అందరూ కంగారు పడిపోతున్నారు అయ్యో మేము చేయలేం మేము గృహస్థులం కాళ్ళు పైకెత్తి తలకాయ కింద ఎండలో చస్తూ ఉపవాసాలు చేస్తూ మేమెక్కడే అవలంబించగలం ఈ తపస్సులు అని చెప్పి అంటున్నారు శ్రీకృష్ణోం మీరు అటువంటి భయపడ ఏం భయపడబాకండి జ్ఞానం అంటే చెప్తున్నారు వినండి ఇది యథార్థమైన తపస్సు తపస్సు అంటే అర్థం ఏమిటి తప తప్పండి కాల్చటం దీన్ని కాల్చటం చెప్పండి తప్పింపు ఇప్పుడు చూడండి బంగారం బంగారంలో ఇతర లోహాలు వచ్చి కలిసిని అనుకోండి ఏ మట్టం ఆ మట్టం బంగారాన్ని షరాబు ఏం చేస్తారు మీరు వెంటనే మార్కెట్కి తీసుకెళ్తే వాల్యూ ఉండదండి దాన్ని బాగా పుటం పుటం పెట్టి దాంట్లో ఉన్న ఇతర లోహాలన్నీ ఆవిరైపోతాయి చూడండి ఆవిరైపోయిన తర్వాత ఏం మిగులుతుంది మేలిమి మేలిమి బంగారం ఆ మేలిమి బంగారం కనుక తీసుకుపోతే ఎంతో విలువ ఉంటుందండి దానికి చూచారా అదేవిధంగా ఈ మానవుడి యొక్క చరిత్ర చాలా హీనంగా ఉంటుందండి ఈ హీనమైనటువంటి చరిత్ర వల్ల వాడికి వాల్యూ లేకపోతున్నది దాన్ని బాగా తప్పింప చేయాలంటే సాధన సాధన కనుక చేస్తే ఆ మాలిన్యం అంతా ఎగిరి అవతల పోతుందండి ఏమిటి చెప్పండి ఒక లిస్టు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏ దాన్ని బాగా తప్పింపచేయండి చూడండి యథా సువర్ణం సువర్ణం యొక్క మన శాస్త్రంలో చెప్తున్నారండి జీవుడు అహంకారం మమకారం కామక్రోధాదులు కలిగి ఉంటే వాల్యూ లేదు వాడికి వాడు కేవలం పరమాత్మ స్వరూపుడు అయినప్పటికీ ఈ మాలిన్యం వాళ్ళు చేరింది ఇప్పుడు ఏం చేయడం దాన్ని పుటం పెట్టాలి పుటం పెట్టమంటే సాధన చేసి వాటిని తొలగించాలి దేన్ని అవినీతి అధర్మం అన్యాయం దంభం అసూయ ద్వేషం అపకారం ఇటువంటివన్నీ కూడా మనం బాగా కాల్చిపారేయాలి వాటిని తప్పింపజేయటం అదేనండి తపస్సు అంతేగాని కాళ్ళు పైగత్తడం తలకాయ కింద పెట్టడం ఉపవాసాలు చేయటం ఇది తపస్సు యథార్థం యొక్క తపస్సు యొక్క యథార్థ స్వరూపం కాదండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ చూడండి తపస్సు క్రోధ మన్మయా మాముశ్రహవో జ్ఞాన తపస్ పూత మగత చక్కని శ్లోకం అండి వీత రాగ భయక్రోధ చూడండి దుర్గుణముల యొక్క లిస్టు చెప్పాడు ఏమని చెప్పండి ఆశ కోపం అసూయ ద్వేషం భయం ఇవన్నీ కూడా ఈ హృదయంలో ఉన్నాయండి అనేక మందికి దాంట్లో హృదయంలో బాగా దాగి ఉన్నాయి తెలుసుకోవటం లేదండి జరువు తెలుసుకోవటం లేదు నాలో ఈ పాడుగుణాలు ఉన్నాయని చెప్పి చాలా మందికి తెలియదు తెలుసుకోవాలి అది ఇప్పుడు ఇంటోనండి దొంగ ఉంటే మనం కనిపెట్టటల్లా చెప్పండి ఇంటో ఎవడైనా వచ్చి ఏమండో మీ ఇంటో నేను కాపర ఉంటానంటే నోరు మూసుకోపోవ అంటారు ముందు ఎందుకంటే ఒక దొంగ ఇంట్లో ప్రవేశించినాడంటే వాడు ఊరికే పోడండి ఏదో తస్కరించుకుని పోతాడు అదే అదేవిధంగా హృదయంలో ఉండేటువంటి ఆ దైవ బలాన్ని వాడు నాశనం చేస్తుంటాడండి ఏది ఈ దుష్ట అసురమైనటువంటి సంపద అది ఈ అసుర గుణములు ఉన్నాయి చూడండి ఇవి హృదయాన్ని అంతా పీల్చి పిప్పి చేస్తాయి మానవుడికి అశాంతిని దుఃఖాన్ని తెస్తాయి అనుచి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సు ఈ జ్ఞాన తపస్సు ఎవరైనా చక్కగా ఇళ్ళ దగ్గర కూర్చొని చేయొచ్చు ఏదో బయట ఏదో ఆసనాలు వేయటం కానీ కాళ్ళు పైకెత్తడం కానీ దానికి సంబంధించింది కాదండి ఇది హృదయ పరిశుద్ధి ఆ హృదయ పరిశోధన చేసుకుని దుర్గుణమంలో వెంటనే మెడపెట్టి గెంటి అవతల పారేయాలండి ఆలస్యం చేయకూడదండి ఆలస్యం చేస్తే ఏమవుతుంది జ్ఞానరత్నాన్ని అపహరించుకుని పోతుందండి సరే జ్ఞానమనేటువంటి రత్నం కష్టపడి జన్మల నుంచో మనం సంపాదించుకున్నాం దాన్ని ఈ తస్కరించుకుని దొంగిలించుకుని పోతున్న ఎవరు ఈ దుర్మార్గులైనటువంటి రాక్షసులు కొంచెం జాగ్రత్తగా మనస్సు మీద ఇంద్రియముని మీద నిఘా ఉండాలండి మనస్సుపై జయము పొందన్న ఇందో దేహమందలి చతురచోరుల చర్యలన్నీ యుగా బుద్ధి కుశలత కలిగి నేర్పు తత్వసారము తెలిసి కోరన్నా తత్వసారం ఆ మనస్సుని ఇంద్రియాలను కొంచెం చేయించడానికి ప్రయత్నం చేయాలండి సరే ఈ ఆధ్యాత్మిక ఏంటంటే చాలా మంది కంగారు పడుతున్నారు ఏమో ఈ సాధనలు మేము చేస్తామో లేదో అని ఏవి కష్టం లేదండి చాలా తనలో ఉండేటువంటి తన కంటే కింద అండి ఇంద్రియాలు ఇవన్నీ ఎవరు ఎవరండి ఉన్న నేను శ్రీకృష్ణ పరమాత్మ ఒక గ్రేడ్ చూడండి పైన ఆత్మ చూడండి కింద కర్మే దేహం కర్మేంద్రియం చూడండి ఈ దేహం దాటి కర్మేంద్రియం కర్మేంద్రియం దాటి జ్ఞానేంద్రియం తర్వాత మనస్సు తర్వాత బుద్ధి తర్వాత ఆత్మ చూడండి బుద్ధికి సాక్షి మన స్థానం ఎక్కడంటే సుపీరియర్ పొజిషన్ కేవలం కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత ఒక శక్తి చేత మనం అవమానింపబడుతుంటే ఎంత సిగ్గండి చెప్పండి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఈ మనస్సు మనం అవమానం చేస్తున్నాయంటే నిజంగా అది పరు నష్టం ఉండేది పరు ప్రతిష్టలు నాశనం చేస్తున్నాయండి దానికి లొంగకూడదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏం బుద్ధే పరం బుద్ధ్వాహో కామరూపం దురాసం అయినా ఈ శత్రువును ఓడించే లేకపోతే దూరంగా తరివేశాయి లేకపోతే ఏమవుతుంది ఇంత కష్టపడి మనం మానవ జన్మ పొందినప్పటికీ దురుపయోగం అయిపోతుంది అన్నది ఆఖరి కళ్ళు మూసుకునే టైంలో ఏమిటండి వీడు సంపాదించేది చెప్పండి ఎన్నో కష్టపడి సంపాదించుకున్నాడు వస్తువులన్నీ ఏవైనా ప్రయోజనం ఉన్నదా తన యొక్క ఆత్మోన్నతికి ఏమైనా ఉపయోగించినయా రాబోయే జన్మ శుద్ధంగా ఉండటానికి ఉపయోగించినయా లేదు కదా మరి అటువంటి వేస్ట్ కదండి హ్యూమన్ బర్త్ ఈస్ వేస్ట్ అది అట్లా ఎప్పుడు ఉండకూడదు జాగ్రత్తగా మన అంత్యకాలం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ లోపలనే బహు జాగర్తగా ఉండి తన యొక్క చరిత్ర తన యొక్క మొరాలిటీ చాలా శుద్ధంగా ఉండేటట్టు చూడాలి అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే మనం ఎన్ని తపస్సులు ఎన్ని ఏమైనా చేయనండి మనం చేసేటువంటి కర్మ కనుక శుద్ధంగా లేకపోతే ఏం ప్రయోజనం లేదండి సరే మానవుణ్ణి కాపాడేది తన యొక్క పుణ్యకర్మ తన యొక్క దైవ కర్మ తన యొక్క పరోపకార కర్మ చదు అదండి మానవుడిని కాపాడేది అది శుద్ధంగా లేకపోతే చెప్పండి అది జరపకపోతే ఎట్లా చెప్పండి అది కనుక ఈ కర్మ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండి మనం చేసేటువంటి ప్రతి కూడా ఏమండి శుద్ధంగా ఉండేటట్టు చూడాలి వివేకానంద స్వామి ఒక చక్కని వాక్యం చెప్పారండి హూ సోస్ మస్ట్ రేప్ అన్నాడు ఎవరు ఏ విత్తనాన్ని ఆ ఫలితం వస్తుంది అన్నాడు చూడండి సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అని పదమూడు పద్యాలు ఇంగ్లీష్లో రాశారండి దానిలో ఒకటి హూ సోస్ must rape, they say, and cause must bring the sure effect. Good, good, and bad, bad, none escape the law." Anad. Shasana never would have taken care of. Mancha is good, and a little is good. That's why I say it's not good. Ava, an antephoomi, Ava ni jallina diddyo adiya pandu, karanam bono batteye kādhyam undu, చెడ్డ చెడ్డ కొను మంచి మంచికి నిలుగుతీని తప్పించుకొనుటకు తెరవులేదు మానవుడు ఏ పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందే శిక్షలు చూచారు పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితమైనటువంటి సుఖం అనుభవించవలసింది చూడండి ఎంతమందో మెడలు కట్టుకుని ఏమో ఆనందంగా బతుకుతున్నారు పూరి గుడిసెల్లో కొందరు బాధపడుతున్నారండి కారణం ఏమిటి చెప్పండి సామాన్యంగా కొందరు ఎవరు ఏదైనా బాధలు కలిగితే రోగాలు వచ్చినా ఏ వచ్చినా దేవుడి గారికి దండం పెట్టి దేవుడు గారు నాకెందుకు ఈ బాధలు ఇస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేస్తాడు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 నాకందరి మీద సమభావన ఉన్నది చూడండి ఒకరు ఉండాలి ఒకరు కష్టపడాలని నాకు అభిప్రాయం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక వాక్యం చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆనందపడుతున్నారంటే ఎవరైనా దుఃఖపడుతున్నారంటే దానికి కారణం భగవంతుడు కాదండి ఏమిటి చెప్పండి వాడి కర్మ వాడు పూర్వ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో చేసిన కర్మే దానికి కారణం ఉండదు అది కనుక శుభప్రదంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు అకార్డింగ్ టు లా చక్కని వారు సంపదలు అనుభవిస్తారు ఇప్పుడు ఎందరో సంపదలు అనుభవించి ఆనందపడుతున్నారు ఆరోగ్యంగా ఉన్నారు కొందరు ఆరోగ్యం లేకుండా హాస్పిటల్స్లో బాధపడుతున్నారు కొందరు గుడుసుల్లో పడి తిండి లేక అవస్థపడుతున్నారు దీనికి అంతటి కారణం ఏమిటి చెప్పండిది చేసినటువంటి కర్మ ఫలితం కనుకనే ఒక మధ్య ఏమండవు మీరు అందరు దేవుళ్ళకే పెడుతున్నారు కానీ నేను నా కర్మకి దండం పెడతాను అన్నాడండి ఒక ఎంత బాగుందో చూడండి తస్మ అయినా మా కర్మనే కర్మశుద్ధంగా లేకపోతే దేవుడు మాత్రం ఏం చేయగలడు వాడి కర్మను అనుసరించే దేవుడు ఫలితం ఇస్తాడండి సరే కనుక ఇప్పుడు ఎవరైనా దుఃఖపడుతున్నారంటే భగవంతుడు కారణం కాదది సరే భగవంతుడు ఎటువంటి వారో మనకు ఉత్తరాలు ఇస్తారు చూడండి పోస్ట్ రన్నర్ పోస్ట్ రన్నర్ సైకిల్ మీద ఇక్కడ నుంచి వచ్చి మనకు ఉత్తరాలు అన్ని టెలిగ్రాములు ఇవన్నీ ఇస్తుంటారే అటువంటి వారండి ఎవరు భగవంతుడు ఇది ఆ ఏ ఉత్తరమో దాంట్లో ఏ మ్యాటర్ ఉందో దానికి రన్నర్కి సంబంధం లేదండి మీకు ఏ ఉత్తరం వస్తుందో దాన్ని ఇస్తారు కానీ ఉత్తరంలో మ్యాటర్కి వారికి సంబంధం లేదండి ఈ మధ్య ఒక రన్నర్ అండి టెలిగ్రామ్ పట్టుకు వచ్చాడండి మంచి స్పీడ్తో వచ్చాడు ఒక రెంటి దగ్గర ఆగి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడండి ఆ ఇంటి ఆయన టెలిగ్రామ్ రాగానే గుండె కొంచెం అదిరిపోయిందండి ఎందుకంటే రెండు రకాలుగా ఉంటాయండి శుభవార్త రావచ్చు అశుభ వార్త రావచ్చు టెలిగ్రామ్లో అంచేత గాబరా పడి ఆ పోస్ట్ రన్నర్ అక్కడే ఉన్నాడు వాడి ముందే చించాడండి ఏది టెలిగ్రామ్ చదివితే ఎంత ఆనందకరమైనటువంటి వార్త వచ్చిందంటే చెప్పడానికి లేదండి ది మ్యారేజ్ ఆఫ్ యువర్ బ్రదర్ అండ్ లో సెటిల్ స్టార్ట్ ఇమీడియట్లీ మీ భావమర్ది గారి వివాహం నిశ్చయమైంది వెంటనే బయలుదేరండి అని ఉత్తర టెలిగ్రామ్ వచ్చిందండి చాలా ఎంత ఆనందపడ్డాడంటే చూడండి పెళ్ళి చేసేవాడు అవస్థపడతాడు కానీ చూచేవాడు ఆనందపడతాడండి అందువల్ల ఈ టెలిగ్రామ్ రాగానే ఆహా ఐదు రోజులు హాయిగా అక్కడికి వెళ్ళి ఆనందంగా ఉండొచ్చని చెప్పి ఆనంద వార్త తెచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు పోస్ట్ అయిన కదా అక్కడ ఒక మాల ఉందండి పుష్పమాల అది మెల్లో వేసి సన్మానం చేశాడండి ఆహా శుభవార్త తెచ్చేవయ్యా మహానుభావా అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడండి వెళ్ళిపోయి ఈయన గుడ్డలు సర్దుకుంటున్నాడు ఊరు ప్రయాణం చేస్తాం పెళ్ళికని మళ్ళీ అరగంట అయిన తర్వాత ఇంకో టెలిగ్రామ్ పట్టుకొచ్చాడండి వాడే వాడి ముందే చించుకున్నాడండి నారాయణ అశుభ వార్త వచ్చిందండి ఏమని తెలుసునే యువర్ ఫాదర్ ఇన్ లా ఎక్స్పైర్డ్ స్టాప్ట్ ఇమీడియట్లీ మీ మామగారు పరలోకానికి సిద్ధం వెళ్ళిపోతున్నాడు కాబట్టి త్వరగా రావాల్సిందని చెప్పేసి చూచాడు ఈ వార్త ఎవరు తెచ్చింది ఆ రన్నరే ఏమని ఆయనకి ఏమైనా సంబంధం ఉందా కోపం మండిపోయిందండి ఈ పాడు వార్త తెచ్చాడు నిజంగా కర్ర ఉంటే ఇదంతా తెచ్చింది ఎవరు తెచ్చుని వాడి రన్నరే అయినప్పటికీ వారికి సంబంధం లేదు వీడి కర్మ ఎట్ట కాలిందో దాన్ని బట్టి వార్తలు అదే విధంగా జీవుడు తాను చేసేటువంటి పుణ్యకర్మ వల్ల సుఖం అనుభవిస్తున్నాడు పాపకర్మ వల్ల దుఃఖం అనుభవిస్తున్నాడు దీనికి భగవంతునికి సంబంధం లేదు ఇట్ ఈస్ అ లా అదే నేను చెప్పాను విశ్వశాసన కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అనేకమైనటువంటి దుర్గుణాలు చెప్పి ఈ దుర్గుణములు పోగొట్టడమే తపస్సు చూతరాగ భయక్రోధ చూ క్రోధ ఈ కోపం అనేటువంటిది మొన్న రెండవ అధ్యాయుల్లో కూడా బాగా చెప్పారండి చో మొట్టమొదట కోరిక ఆ కోరికను అనుభవిస్తామని వెళితే వెంటనే ఎవరైనా అడ్డు పెడితే వాడి కోపం కోపం కనుకొస్తే కళ్ళు తాగినట్టు అయిపోతుందని మొన్న చెప్పారండి చెప్పలేదండి క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహం అంటే మైకం చూడండి కోపం వస్తే ఏవి దిక్కు తెలియదు అండి ఎవరిని ఎవరితో మీద కోపమో అది కూడా మర్చిపోతాడు సమ్మోహం అంటే ఏంటి మెమరీ పొత్తిగా పోతుందండి కైపు చూడండి కళ్ళు తాగితే ఎలా అయిపోతుందండి కోపం అంత పాడుకోన అన్నది అది వచ్చినప్పుడు అందరిని కొడతాడు తిడతాడు చేయి రాని పనులన్నీ చేస్తాడండి అందుచేతనే చూడండి పూర్వం పిచ్చి కుక్కలు ఎవరినైనా కరిస్తే మందు లేవండి ఇప్పుడు కనిపెట్టారు ఏది పిచ్చి కుక్క కనుక కరిస్తే పద్నాలుగు ఇంజెక్షన్స్ కనుక వేస్తే ఆ విషం పోతుందండి పూర్వకాలం ఆ విషం పోయేటువంటి విరుగుడు తెలియదు కాబట్టి పిచ్చి కుక్క కరిస్తే ఏమవుతుందో తెలుసండి ఆ కరిచిన కుక్క మోస్తరు ఆరుస్తాడండి ఈ పిచ్చుకొక్క మోస్తరు అరిచి పిచ్చికొక్క మోస్తరు అందరినీ కరుస్తాడండి కరిచి చచ్చిపోతాడు ఇదండి పిచ్చుకొక్క యొక్క ప్రభావం అది ఏ పూర్వం అండి ఈ మందులు లేని టైంలో ఒక పిచ్చుకొక్క ఒక ఆయన కరిచిందండి కరిస్తే వాడు వెంటనే ఒక తెల్లకాయత మీద గబగబ ఏదో రాస్తున్నాడండి స్నేహితుడు వచ్చి ఏమయ్యా పిచ్చి కుక్క కరిచింది నువ్వు చెప్పి విల్లునామా రాస్తున్నావా అని అడిగాడండి కాదు ఎవరిని కరవాలో లిస్టు రాసుకుంటున్నాను అన్నాడండి ఈ కోపం కూడా అటువంటిదేనండి సరే పిచ్చి కుక్క మస్తారండి కళ్ళు కైపు కైపులో పడిపోతాడు వాడు ఏ ఎవరిని కోపకిస్తున్నాడు అది కూడా మర్చిపోతాడు శ్రీకృష్ణ పరమాత్మ సైకాలజీ చెప్పుకొచ్చారండి మొన్న రెండవ అధ్యాయం చూడండి సంగతాత్ొక్క ఒకటి తర్వాత ఒకటి తర్వాత సమ్మోహ ఒక్క వికారం వచ్చేటప్పటికి తర్వాత క్రమ క్రమ క్రమంగా దిగజారిపోతున్నాడు అండి దీనివల్ల కళ్ళు కళ్ళు తాగినట్టు అయిపోతుందండి ఈ పాడుగుణాల వల్ల అందుచేత బివేర్ జాగ్రత్తగా ఉండండి తపస్సు చేయండి సాధన చేయండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సును గురించి చెప్పారండి ఇప్పుడు ఈ అధ్యాయంలో కర్మయోగాన్ని గురించి కొంచెం చక్కగా ప్రస్తావన వచ్చిందండి నిన్న కర్మను గురించి బాగా చెప్పారు కదా ఈ అధ్యాయంలో మళ్ళీ చెప్తున్నారండి సరే కర్మ కర్మ యోగం యొక్క స్వరూపం ఏమిటో నిన్నటి జనం చెప్పిన విషయం ఏమిటో తెలుసండి భగవద్గీతలో చెప్పిన కర్మ ఆసనం వేసుకుని కళ్ళు మోసుకుని ముక్కు మోసుకుని కూర్చోవటం కాదండి సరే మీ ఉద్యోగం మీ వ్యాపారం మీ చక్కగా చేస్తుండండి కానీ పవిత్ర హృదయంతో చేయండి ఒక ప్రయాణికి అపకారం లేకుండా చేస్తే ఆ కార్యమే ధ్యానం కింద మారిపోతుంది వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్ దాంట్లో కనుక డివినిటీ కనుక ఉంటే ఆ దివ్యత్వం గనక జోడిస్తే సామాన్యమైనటువంటి కార్యం యజ్ఞంగా మారిపోతుందని భగవద్గీతలో చెప్తున్నారు సరే నడక నడకగా భావించకుండా భగవంతుని యొక్క ప్రదక్షిణంగా ఎందుకు మార్చుకోకూడదు అంటారండి పెద్దలు నిద్ర జడమైనటువంటి నిద్రగా కాకుండా నిద్రపోయేటప్పుడు ప్రార్థన మొదలుపెట్టేప్పుడు నిద్ర ప్రారంభించేప్పుడు ప్రార్థన పొద్దున్నే లేవంగానే ప్రార్థన చేస్తే మధ్యలో ఉన్నటువంటి నిద్ర ధ్యానంగా మారిపోతుందండి సరే ఇట్ విల్ బి చేంజ్డ్ ఇన్ టు మెడిటేషన్ సమాధిగా మారిపోతుందండి ఇటువంటి కీలకములు మంచి గ్రహించి ఇరవై గంటలు ధ్యానంగా మనం మార్చుకోవచ్చండి చాలా ధ్యానం అంటే కొద్దిసేపు అరగంట సేపు కూర్చోవటం కాదు భగవద్గీత చెప్పిన ధ్యానం చూచారా మీ యొక్క వర్క్ మీ యొక్క సామాన్యమైనటువంటి కార్యక్రమం దైనందిన కార్యక్రమం కూడా ధ్యానంగా మార్చుకోవచ్చు చూచారా ఇప్పుడు గాంధీ మహాత్ముడు అండి ఆఫ్రికాలో పాకీదుడ్లు ఊడ్చాడండి పాకీదుడ్లు ఊడ్చినారు ఏ భావంతో చేసినారు చెప్పండి యూ షాల్ బి జడ్జ్ నాట్ బై ది వర్క్ యు బట్ బై ది మోటివ్ విత్ విచ్ యుట్ చూచారా పెద్దలు ఏం చెప్తున్నారు నాయన నువ్వు ఏ పని చేస్తావో దాని వల్ల నువ్వు పెద్ద గొప్పవాడని కాదు ఏ ఉద్దేశం చేర్చేస్తున్నావో అది గొప్పది చూ గాంధీ గారు పాకిదుడ్లు ఊడ్చినారంటే ఏ భావంతో ఊడిచినారు నారాయణ స్వరూపులు జీవులు ప్రాణికోట్లంతా దైవస్వరూపం వారికి సేవ చేస్తున్నాను వారికి కైంకర్యం చేస్తున్నాను ఇదే దైవ కైంకర్యం అని చెప్పి చూచారా కనుక ఆ పని చిన్నది అని ఎప్పుడు అనుకోబాకండి పాకి పని అది ఏ భావంతో చేస్తున్నారో అది గొప్పదండి మళ్ళీ చెప్తున్నాను యుషాల్ బి జడ్జ్ not by the work you do but by the motive with which you do it adi ye bhavanto chestunaro adi chaala goppadandi sari karma pedda pedda karmalu cheyamani eppudu cheppaledu yajnyalo ivanni cheyamani cheppe evaro cheppaledu chinna panaina pedda buddhi tho daiva buddhi tho paropakara buddhi tho chesthe adi yajnyanga maaripothundhi adandi bhagavad gita yokka karma rahasyam aa yeva pedda pedda karmalu cheyamani em cheppaledu english lo oka chakkani vakyam undandi aa the greatness of a man lies not in doing great things in a great way but in doing small things in a great way arthainda malli japnaru the greatness of a man lies not in doing great things in a great way but in doing small things in a great way manushyeku <laughs> goppatam pedda pedda karyamulu cheyatanlo ledhu <laughs> chinna karyam pedda buddhi tho cheyali adandi karma yoga ninna shri krishna varmaatma bodhinchindi avatharam otte inattu vundi shri krishna varmaatma driver driver ga unnaranthe kaarana evitandi cheppandi evaraina baddi ki driver ga untara కానీ ఆ మహనీయుడు ఆ కార్యక్రమం తీసుకున్నారంటే దాంట్లో ఎంత పాఠం ఎటువంటి పాఠం బోధిస్తున్నారు సర్వెస్ టు హ్యూమానిటీ అదండి ది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది ఏ కార్యం చేసినప్పటికీ అది దాంట్లో గొప్పతనం ఉన్నదండి ఎప్పుడూ పవిత్ర భావంతో కూడి ఉంటే సరే ఇప్పుడు చిన్న దృష్టాంతం చెప్తాను మీరు రోడ్డు మీద పోతున్నారండి రోడ్డు మీద పోతుంటే రోడ్డు మధ్యలో ఇంత రాయి ఇంత రాయి ఉన్నదండి మీరు నిజంగా ఆలోచన ఈ రాయి ఎవరికైనా కాలికి తగిలితే దెబ్బ తగులుతుంది కాబట్టి ఈ రాయిని తీసి పక్కన పారేస్తున్నాను అని కనుక ఆ దూరంగా పారేస్తే రాజసూయజ్ఞంత ఫలితం వస్తుందండి చూచారు అది చిన్న పని అని అనుకోబాకండి రాయి తీసి పక్కన పెట్టడం చిన్నదైనా దాంట్లో ఎంత మహత్తరమైనటువంటి పుణ్యం ఉందంటే చెప్పడానికి ఒక ప్రాణికి మీరు ఉపకారం కలుగు చేసిన చిన్న కార్యం పెద్ద బుద్ధితో చేయాలి అది భగవద్గీత యొక్క రహస్యం అది ఇప్పుడు మీ ఇంట్లోనండి నీళ్ల తొట్టి ఉందండి నీళ్ల తొట్టి దాంట్లో నీళ్లున్నాయి నిండ ఒక చీమ దాంట్లో పడి గిలగిల తన్నుకుంటుందండి తల్లుకుంటూ ఉంటే మీరు పక్క నుంచి పోతూ చూచారండి వెంటనే ఏం చేయాలో తెలుసు ఆ చీమను ఏలుతో ఎత్తి దూరంగా దొలపండి ప్రాణాన్ని దానం చేసిన వారు అవుతారండి చూచరు ప్రాణదానం చేసిన వారు అవుతారు ఆ చీమట్ట కొట్టుకుంటుంటే మీరు పక్కనే పోయి నేను ఎమ్మె బేసైనాను చీమను ఎందుకు కాపాడాలని అటు గోబాకండి ఊరికే ఏమండి మనమోస్తున్న ప్రాణి ఒకటి గిలగిల తనుకు చస్తుంటే ఏలితో తీసి దాన్ని కాపాడే శక్తి మనకు ఉన్నప్పుడు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేయకూడదు ఒక ప్రాణికి ఎందుకు ఉపకారం చేయకూడదు అది చిన్న కార్యం అయినప్పటికీ పెద్ద బుద్ధితో చేయాలి అది భగవద్గీతలో బోధించేది చిన్న కార్యం ఎప్పుడు అనుకోబాకండి ప్రతి కార్యం కూడా గంభీరమైనటువంటి కార్యక్రమం అందులో ఒక ప్రాణికి ఉపకారం చేస్తున్నావు అది మహత్తరమైనటువంటి పవిత్ర కార్యం ఇది కర్మయోగం యొక్క రహస్యం శ్రీకృష్ణ పరమాత్మని నిర్ధనం చెప్తున్నారు ఈ రోజు కూడా కర్మ సంబంధం కొద్దిగా చెప్పారండి అగ్నిచేత ఎవరు ఈ కర్మలో ఉండేటువంటి కాలుష్యం రహితం చేశారో వారే పండితులు అన్నారు ఇంకొక శ్లోకం నిరాశీర్యత చిత్తాత్మర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుషం కర్తృత్వం లేకుండా అహంకారం లేకుండా ఉన్నవాళ్ళు ఏమండి కర్మ చేసినప్పటికీ తగులుకోరు అంటున్నాడు ఇప్పుడు మానవుడు కర్మ చేస్తూ ఎట్లా ఉన్నాడు తెలుసు అండి అటాచ్మెంట్ అటాచ్మెంట్ అంటే దాంట్లో తగులుకుపోతున్నాడు నేను చేస్తున్నానని అహం దీని పేరే ఇంగ్లీష్లో ఈగోయిజం అంటారు ఈ ఈగోయిజం ఈగోయిస్టిక్ టెంపర్మెంట్ మానవుడిని హతమారుస్తున్నదండి సార్ నేను చేస్తున్నానని కర్తృత్వం వాడిని అడ్డుపడుతున్నదండి ఈ ప్రపంచంలోనండి విశ్వం అంతటినీ చేసే ఒక మహత్తరమైన శక్తి ఉన్నది కదండి మనం ఎవరండి దాని దగ్గర చెప్పండి ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండం ఒక్కసారి మీరు ఆకాశాన్ని చూడండి ఎప్పుడైనా అమావాస్య నాడు మేఘములు లేనప్పుడు చూడండి ఆకాశం ఆహాహా చిన్ని అగణితములైనటువంటి నక్షత్రములు గెలాక్సీ అంటారు గెలాక్సీ అంటే పాలపుంత ఓ దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర ఎన్నో నక్షత్రాలు ఎవరండి ఆ నక్షత్రాలంటే ఏమిటండి మన సూర్యుడు కూడా ఒక నక్షత్రం చూడండి ది సన్ ఇస్ ది నియరెస్ట్ స్టార్ నక్షత్రములో దగ్గరకు నక్షత్రం పేరు సూర్యుడు అండి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు చూడండి ఆ నక్షత్రంలోని కోటాను కోట్ల మైళ్ళు దూరం లెక్క పెట్టలేవండి దాని పేరు లైట్ ఇయర్ అంటారు లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి లైట్ యొక్క వేగం ఎంత దూరం పోతుందో అటువంటి లైట్ ఇయర్స్ ఎన్నో దూర అటువంటి కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్నాయండి మన దాని పేరు ఎస్ట్రోనామికల్ ఫిగర్స్ అంటారు మనం ఏమి ఊహించలేము అండి ఇమాజినేషన్ కూడా పోదండి అంత దూరంలో ఉన్నాయండి వేగం కాంతి యొక్క వేగం చెప్తున్నాను హండ్రెడ్ మైల్స్ పర్ సెకండ్ ఒక సెకండ్ కన్ను తెరిచి కన్నులు మూసే లోపల నూట ఎనభై ఆరు వేల మైళ్ళు పోతుందండి కాంతి ఆ కాంతితో లెక్క వేశారండి ఆ యార్డ్ యార్డ్ డిస్ట్రిక్ట్తో లెక్క వేశారు కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నాయండి నక్షత్రాలు మరి ఎవరండి దానింత్ఞానిపి మనం ఒక్క సమ ఒక్క సూర్యుడి దగ్గరే ఇంత చూడండి తొమ్మిది గ్రహాలు బ్రహ్మాండంగా తిరుగుతున్నాయండి ఎంత కరెక్ట్గా తిరుగుతున్నాయో మీరు చూస్తున్నారు కదండి గంటకి వెయ్యి మైలు తిరుగుతున్నదండి ఈ భూమి చూడండి తన చుట్టూ తాను వెయ్యి మైళ్ళు గంటకి చూడండి ఎంత స్పీడ్ చూడండి మనకేం తెలియటం లేదు కదా గిరగిర ఇరవై నాలుగు గంటల ఎప్పటికీ సూర్యుడు మళ్ళీ అస్తమిస్తున్నాడు చూడు మళ్ళా ఉదయిస్తున్నాడు ఇదంతా ఈ మట్టి ముద్ద తిరుగుతుంది జడమైన మట్టి ముద్ద ఎట్లా తిరుగుతుంది చెప్పండి అది వన్ ఒక చైతన్యమైనటువంటి శక్తి లేకపోతే ఇది తిరగటం అసాధ్యం సూర్యుని చుట్టూ మళ్ళా సంవత్సరానికి ఒకసారి కోటాను కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తున్నది ఎవరండి ఇదంతా చేసేది చెప్పండి ఒక జడమైనటువంటి స్థితి ఇటువంటి చేయగలదా లేదు ఒక చైతన్యమైన దానికి ఏదైనా పేరు పెట్టుకోండి కాలిడ్ బై ఎనీ నేమ్ మీరు దేవుడు ఇంకొక పేరు పెట్టుకోండి బట్ దర్ ఇస్ ఎ డివైన్ పవర్ దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ పవర్ బిహైండ్ అది లేకపోతే ఇప్పుడు మీరు మీరు కూర్చున్నారు కదా మీ గుండె ఆడుతున్నారు కదా ఎవరు ఆడిస్తున్నారు చెప్పండి మనకేమైనా శక్తున్నదా రక్తం ప్రవహిస్తున్నదంటే మనం ఏమైనా దాంట్లో బాధ్యత స్వీకరించే ఏమి లేదు కదా మనం ఊరికి కూర్చున్నాం ఇప్పుడు చూడండి ఇంటికి వెళ్ళి ఒక ముద్ద నోట్తో వేసుకుంటాం పండుకుంటాం జీర్ణం చేసేదెవరు అహం వైశ్వాన పదిహేను అధ్యాయంలో కృష్ణ అర్జునే మీరు భోజన చేస్తున్న ధాన్యం ఎవరిస్తున్నారు నేను ఈ విధంగా భగవానుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మానవుడు ఆలోచన లేకుండా నేను అనేటువంటి ఈగోయిజం ఎందుకు వచ్చింది చెప్పండి మధ్యలో అహం ఈ కర్తృత్వం ఎందుకు వచ్చింది చెప్పండి ఒక పల్లెటూరు ఇంతవరకు ఎప్పుడు ప్రయాణం చేయలేదండి రైలు ప్రయాణం మూట కట్టుకుని రైలుకు ప్రయాణం బయలుదేరాడు ఎవరో పల్లెటూరు టికెట్ కొన్నాడు రైల్లో కూర్చున్నాడండి కూర్చుంటే తన మీద నెత్తి గుడ్డల మూటంతా ఉన్నదండి నెత్తిన అట్లాగే వెళ్ళి కూర్చున్నాడు నెత్తిన గుడ్డల మూట ఉంది చూచాడు ట్రంక్ పెట్టలు ఆ క్యారేజీ నుండి ట్రంకు పెట్టలు మనుషులు ఈ బరువు అంతా చూసి అయ్యో ఇప్పటికే రైలుకి చాలా బరువు అయిపోయింది నా మూట కూడా దించుతే రైలుకి ఇంకా భారం అయిపోతుంది నా మూట నేనే మోసుకుంటాను అని నెత్తిన పెట్టు కూర్చున్నాడండి రైలు పక్కన వాళ్ళంతా తిట్టారు ఏమయ్యా ఎక్కడ కుట్టావా ఊళ్ళో కొట్టావా అడిగిలో కుట్టావా అని అడిగారు నీ నెత్తిన మూట కింద పెట్టవాయి ఎందుకు బరువుతో చేస్తావు నువ్వు నువ్వు కింద పెట్టినా నెత్తిన పెట్టినా మోసేది నువ్వు కాదు రైలు మోస్తుంది అనవసరంగా ఎందుకు బాధపడతా చూచారు అదే విధంగా జీవుడు ఏమో కర్తృత్వం పెట్టుకుని ఈ బ్రహ్మాండంలో తానేమో పెద్ద చేస్తున్నట్టుగా ఉంది ఎవరండి చేసేది అఖండమైనటువంటి జీవుడు ఎప్పుడొచ్చాడు నూరేళ్ల కింద లోపల వాడు ఉన్నాడా నూరేళ్ల ఇంట్లో వాడు ఉంటాడా చెప్పండి కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎవరండి ఇదంతా మానుపులేట్ చేసేది చెప్పండి మానుపులేట్ చేసేది ఒక అఖండమైనటువంటి శక్తి ఉన్నది ఆ శక్తి మీద విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు కర్మ శుద్ధం అయిపోతుందండి చూచార నిష్కామర్మ దైవార్పిత కర్మ అహంకార రహితమైనటువంటి కర్మ అనటాచ్డ్ కర్మ శ్రీకృష్ణ కర్మ చేయొద్దని చెప్పలేదు డూ యువర్ వర్క్ డూ యువర్ డ్యూటీ బట్ డూ ఇట్ అనటాచ్డ్ ఇది తగులుకోకుండా చేయమని చెప్పి శ్రీకృష్ణ వర్మ ఈరోజు తిరిగి కర్మయోగం యొక్క ప్రస్తావన తీసుకొచ్చినారండి తీసుకొచ్చి ఇప్పుడు ఇరవై శ్లోకం వాటి మీరు జ్ఞాపకం పెట్టుకుని నోట్ చేసుకోండి ఇది బాగా కంఠస్థం చేయండి ఎందుకని మీరు అడగచ్చు భోజనం చేసేటప్పుడు అండి ఇస్తట్లో అన్ని వస్తువులు వడ్డించిన తర్వాత చేతిలో తీర్థం తీసుకోండి తీర్థం తీసుకుని దైవ భావనతో ఏమండి ఈ శ్లోకం చెప్పండి బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాత్న బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం చదివి నీళ్లు చల్లండి అన్నం మీద దైవార్పణ భావంతోనండి దాన్ని భుజిస్తే ఎంత పవిత్రమైపోతుంటే రక్తం అంతా శుద్ధమైపోతుంది ఎప్పుడు రక్తం శుద్ధమైందో దిమాగ్ దిమాగ్ అంటే మైండ్ శుద్ధం అయిపోతుందండి ఎప్పుడు మనస్సు శుద్ధమైందో మంచి భావాలు మంచి సంకల్పాలు కలుగుతాయండి దైవ భావన కలుగుతుంది ఫ్యూచర్ కాబట్టి మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే మనకు దైవ భావన బాగా కలగాలంటే మన ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కూడా అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జోక్వతి ఆహారంలో నియమపూర్వకంగా ఉండటం ఒక యజ్ఞం అన్నాడండి ఈరోజు నియతాహారాహార ఆహార విషయంలో ఇప్పుడు టైం లేదు సంక్షేపంగా నాలుగు నియమాలు చెప్తాను వినండి రేపు మళ్ళీ వస్తుందండి ఆరో అధ్యాయంలో ఆహార ప్రస్తావన సాత్వికహారంహారం నాలుగు విధాలుగా పరిశుద్ధంగా ఉండాలండి ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను సాత్వికాహారం మితాహారం దైవార్పితాహారం న్యాయార్జిత ఆహారం ఆహార నియమం కూడా ఒక యజ్ఞం కింద వర్ణించి అన్ని యజ్ఞముల్లో శ్రేష్టమైనటువంటి యజ్ఞం జ్ఞాన యజ్ఞం అని చెప్తున్నారండి సార్ ఉదారా సర్వ ఏవైతే చూజ్ఞములు చూడండి శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాపే ప్రపంచంలో అనేక యజ్ఞాలు అశ్వమేధ యజ్ఞం రాజస్వ యజ్ఞం ఇంకా అనేక యజ్ఞాలు ఉన్నాయి డబ్బుతో కూడింది అన్నబలం అర్థబలం కానీ జ్ఞాన యజ్ఞం అన్నిటికంటే శ్రేష్టం చూడండి దీంట్లో ఖర్చు లేదండి చక్కగా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేసుకుంటే చాలండి అది అన్నిటికంటే సుపీరియర్ సాక్రిఫైస్ అది గొప్ప యజ్ఞం అని శ్రీకృష్ణ పరమాత్మ దీనికి ఆధిక్యత ఇచ్చినాడు చూడండి శ్రేయాన్ ద్రవ్యమయా యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరం ఏ కార్యం చేసినా ఆఖరికి జ్ఞానంలో కలిసిపోవాల్సిందే చూడండి రెండైనా జ్ఞాన తపస్సు జ్ఞాన యజ్ఞం ఇప్పుడు ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే పద్ధతి ఏమిటి తెలుసుకుని తరించాలంటే జ్ఞానం పద్ధతి ఏమిటి దానికి ఎటికెట్ ఎటికెట్ చెప్తున్నారంటే పద్ధతి సదాచారం అనుభవజ్ఞులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళండి సాష్టాంగ నమస్కారం చేయండి ప్రేమతో దయతో ఏ భక్తితో వారిని ప్రశ్నించండి మీరు కమాండ్ చేయదు డిమాండ్ చేద్దంటున్నారని ఆ శ్లోకం చాలా గంభీరమైన శ్లోకం తద్వ్రణి పరిప్రశ్నే సేవ ఉపదేశితే జ్ఞానం జ్ఞానినర్శిన పెద్దల దగ్గరికి వెళ్ళి ఊరికి కమాండ్ చేయొద్దు వినయ విధేయతలతో వారిని పరిప్రశ్న ప్రశ్న అంటే ఊరికి అడగటం పరిప్రశ్న అంటే వినయంతో అడగటం చూడు యా మహానుభావ ఈ సంసార కోపంలో నానా బాధలు పొందుతున్నాం దయచేసి ఈ బాధలు తొలగటానికి ఉపాయం సెలవు ఇవ్వండి ఎంత చక్కని ప్రశ్న చూడండి ఎంతో వినయం ఒబీడియన్స్ పెద్దల దగ్గరండి ఎంత ఒబీడియంట్ గా ఉంటే అంత మంచిదండది ఎట్లా ఉండాలంటే హనుమంతుడు అది శ్రీరామచంద్ర దగ్గర హనుమంతుడు ఎట్లా ఉన్నాడు అట్లా ఉండాలండి పెద్దల దగ్గర కనుక దానికి ఎట్టికెట్టు ఏ విధంగా సదాచారం మనం ఆచరించాలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్పినారు ఇక జ్ఞాన నౌక చూడండి మూడవది జ్ఞాన నౌక మహా పాప సముద్రం ఉన్నదనుకోండి ఈ పాప సముద్రంలో ఉన్నప్పటికీ ఎవరు కంగారు పడబాకండి చక్కని జ్ఞానం అనేటువంటి తెప్ప తెచ్చుకోండి అవలీలుగా దాటవచ్చును అంటున్నారు చూడండి అపిచేద పాపేభ్యస్వేభ్యస్ పాప సర్వం జ్ఞానప్లవేనైవాల్మీకి పూర్వం పూర్వాశ్రమంలో ఎంత ఎటువంటి కార్యములు చేసినారో మీకు తెలుసు కదా కానీ ఆ రామనామం ఆ తారకాన్ని చక్కగా భక్తితో జపం చేసినారు హృదయాన్ని పరిశుద్ధం చేసుకున్నారు ఆత్మజ్ఞానం వారికి చక్కగా కలిగింది దాన్ని ధరించడమే కాకుండా లోకాన్ని అంతటిని రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని రాసినారు యోగ వాసిష్టం అనేటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞాన సంబంధ గ్రంథాన్ని రాసినారు చూడండి ఈ పరిణామం ఎట్లా చెప్పండి కనుక పూర్వకం పాపం చేయని ఏమైనా చేయనండి ప్లీజ్ డోంట్ కేర్ ఇప్పుడు చేయవలసింది శుద్ధమైనటువంటి కార్యం వాటిని కడిగి వేసి నూతన మార్గంలో ప్రవేశిస్తాం ఎంత ధైర్యం ఇస్తున్నారు చూ పాపులు ఏడుస్తున్నారు వాళ్ళని కొందరు నిరుత్సాహపరుస్తున్నారు ఏమై నువ్వు పో నువ్వు మంచి కులం కాదు పెద్ద కులం కాదు నువ్వు ఊరు బయటకు పో ఈ పల్లికి పో ఆ పల్లికి పో నువ్వు ఇక్కడ ఊళ్ళో గుళ్ళకి రావడానికి లేదు అధికారం నీకు ఈ విధంగా చెప్తుంటే ఎంత నిరుత్సాహపడతాడు చెప్పండి భగవద్గీతలు అట్లా లేదు ఉత్తమమైన ఉపనిషత్తులు అట్లా లేదండి ఏ మతమైనా ఏ జాతి అయినప్పటికీ ఏ ఎవరైనప్పటికీ కూడా ధరించడానికి అవకాశం ఉందండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం అనేటువంటి కనుక తెచ్చుకుంటే పాప సముద్రం కూడా అవలేలగా దాటవచ్చును ఇప్పుడు నాలుగవది జ్ఞాన అగ్ని చూడండి జ్ఞాన అగ్ని ఇంకొకటి ఉందండి జ్ఞాన ఖడ్గం అదైతే అధ్యాయం పూర్తి జ్ఞాన అగ్ని భస్మత్తే అర్జున జ్ఞాగ్ సర్వకర్మాని భస్మసాత్ అనేక జన్మల్లో చేసిన కర్మ పేరుకుని పోయిందండి అక్కడ దాని పేరు సంచితం సంచిత కర్మ కొండలాదిగా ఉన్నదండి దాంట్లోంచి కొద్దిగా కర్మ తీసుకుని ప్రారంధం ఒక శరీరాన్ని ధరించి ఈదుకుంటున్నాడు సంసారం ఇప్పుడు ఆ సంచిత కర్మ నశిస్తే తప్ప జన్మరాహిత్యం కలగదు ఎట్లా నశించాలి దానికి కృష్ణవర్మతో ఉపాయం చెప్తున్నాడు కట్టెలు కొండలాదిగా కట్టెలు ఉన్నాయనుకోండి నిపురవ ఒక నిపురవ దానికి పెట్టండి చాలు ఎంత చక్కని ఉపాయండి ఏమిటి నిపురవ జ్ఞానాగ్ని జ్ఞానం అనేటువంటి కర్మ కట్టెలన్నీ ధ్వంసం అయిపోతాయని మనకి వాగ్దానం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమ గ్యారంటీ గా చెప్పేస్తున్నారు యథంసమి భస్మసాత్ని సర్వకర్మ అని ప్లీజ్ అండర్లైన్ సర్వకర్మ ప్రార్థం కూడా ఎగిరిపోతుందండి అయితే నామకార్థంగా ఉంటుంది శరీరం ఏమి బంధనం ఉండదండి సర్వకర్మాన్ని అన్ని భస్మం అయిపోతాయి ఎవరికి జ్ఞాన అగ్ని కలవారికి అది జ్ఞాన సర్వకర్మ అని భస్మ సాత్కొరుతే ఇంకొకటి ఉందండి జ్ఞాన ఖడ్గం చెప్ మానవుడికి ఈ కార్యక్రమం మన ఆచరణలో పెడుతుంటే అనేక సందేహాలు వస్తాయండి అనేక సందేహాలు వస్తాయి వచ్చినప్పుడు ఏమి కన్ఫ్యూషన్ కంగారు పడకూడదండి చర ఇది న్యాచురల్ ఎందుకంటే ఈ మార్గం కొత్తది కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అందరికీ దీంట్లో అనేక సందేహాలు రావచ్చును ఏమి కంగారు పడకుండా మహనీయులు చెప్పిన వాక్యం మీద ఫైట్ విశ్వాసం కలిపి ఆ విశ్వాసంతో మీరు ప్రొసీడ్ కాండి నేను గుడ్డిగా ఎట్ట నమ్మేది అని ఎవరైనా అడిగితే అయ్యా గుడ్డి నమ్మకమో ఏ నమ్మకమో అది కొంచెం దూరంగా పెట్టండి ముందు నమ్మండి ప్రొసీడ్ ప్రొసీడ్ అయిన తర్వాత మీరు ఫలితం మీకే తెలుస్తుంది అది సరే మీరు దాని యొక్క ఫలితములు వెంటనే తెలుసుకుంటారు ఇది కేవలం కపోల కల్పితమైనటువంటి ప్రోగ్రాం కాదండి ఈ స్పిరిచువల్ ప్రోగ్రాం ఉన్న చూడండి అది థియరేటికల్ కాదు ప్రాక్టికల్ ప్రత్యక్ష అవగమం అని గీతలో చెప్పింది యున్ సిడ్ డైరెక్ట్లీ యున్ రియలైజ్ గాడ్ హియర్ అండ్ నౌ అని చెప్పి పెద్దలంతా బోధిస్తుంటే మనం ఎందుకు ట్రై చేయకూడదు నమ్మకం చెప్పిన శ్లోకం అనేది నాయన అర్జున జ్ఞానం ఎట్లా కలుగుతుందంటే పెద్దల మీద గురువు మీద దైవం మీద తన మీద శాస్త్రం మీద విశ్వాసం నాలుగు విశ్వాసములండి మన జ్ఞాపకం పెట్టుకోండి ఫైతర్ ఫైత పాన్ గాడ్ ఫైత్ అపాన్ స్క్రిప్చర్స్ ఫైత్ అపాన్ హిన్సెల్ఫ్ అది గురువు మీద దైవం మీద శాస్త్రం మీద తన మీద విశ్వాసం ఎవరికి అంత విశ్వాసం ఉన్నదో నాలుగిటి మీద అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతాయండి సరే మొదటి పెడుతుంది ఇప్పుడు చూడండి ఆధ్యాత్మిక రంగంలో మొదలు పెట్టంగానే ఇది నిజమా అది నిజమా ఇది సత్యమా అది సత్యమా అసలు కృష్ణుడు ఉన్నాడా గీత చెప్పాడా చెప్పింది ఫలితం వస్తుంది ఎందుకండి ఇదంతా ఈ సరే కృష్ణుడు చెప్పాడు నమ్మండి నమ్మిన తర్వాత దాన్ని ఆచరించండి మనకు ఫలితం కలకపోతే అప్పుడు అడగండి రామకృష్ణ వరంస గారిని వివేకానంద్ ఎన్నో ప్రశ్నలు అడిగారండి కానీ పరహంస గారు ఆయన సాధన చేయి నాలుగు సంవత్సరములు చెప్పిన సాధన చేయి తర్వాత అడుగు అన్నారండి వివేకానంద తర్వాత అడగలేదండి అన్ని అనుభవాలు వారికి కలిగిపోయినాయి సందేహాలన్నీ తొలగిపోయింది అర్జునుడు అన్నట్టు నష్టో మోహస్మృతి అన్నారు వివేకానంద ఇప్పుడు శ్రీకృష్ణ ఎంత చక్కని వాక్యం అంటే ఈ ఆధ్యాత్మిక విషయం ఎట్లా అనుభవానికి వస్తుంది ఇప్పుడు జ్ఞానాన్ని గురించి చక్కగా చెప్పారు కదా ఈ జ్ఞానం ఎట్లా వస్తుందంటే ఈ జ్ఞానం అనేది అన్నిటికంటే చాలా గొప్పది అంటున్నారు సదృశం అండర్లైన్ ఈ ఆత్మ జ్ఞానం ఎట్లా లభిస్తుంటే గురువు బోధిస్తారు పెద్దలు బోధిస్తారు ఆచరించవలసింది ఎవరు స్వయం కానీ స్వయంగా ఆచరణ చేయాలండి ఇప్పుడు చాలా దుఃఖాలు ఉన్నాయండి ఇతరులు చే తొలగిపోతాయి ఆకలి దుఃఖం తాను చేస్తే తప్ప తీరదండి శంకరాచార్యుల వారి ఇదే విషయం మస్తకారాదే దుఃఖార్యతే ఈ శిరస్సు మీద కట్టెలు మోపుంటే ఇతరులు తీసి నీకు ఆనందం కలుగు మీకు ఆకలి వాళ్ళు ఏం చేస్తారు మీరు అన్నం తినాలి కృత దుఃఖంతో వినాశే నకి నచితూ ఆకలి దుఃఖం మనం మనం స్వయంగా ముద్ద నోట వేసుకుని ఆకలి తీర్చుకోవాలి కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది అంటే స్వయం అన్నాడు తాను స్వయంగా సాధన చేయాలి లేకపోతే ఎట్లా పోతుందండి ఈ దుఃఖం ఇప్పుడు ఈ కాలంలోనండి సోమరితనం ఎక్కువైపోయింది కొందరు శిష్యులు సరియైన ప్రయత్నాలు చేయటం అందువల్ల గురువు పొందినటువంటి అమోఘమైనటువంటి స్థితిని వీళ్ళు పొందలేకపోతున్నారండి ఒక ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన విషయం చెప్తున్నాను పిల్లవాడు అల్లరి చేశాడండి మాస్టర్ గారు శిక్ష విధించారు చిన్న క్లాస్ అండి ఎలిమెంటరీ క్లాస్ శిక్ష విధించాడు ఏం శిక్షో తెలుసండి రే నువ్వు పొరపాటు చేశావు తప్పు చేసావు మూడు గుంజళ్ళు తీరా అన్నాడు గుంజళ్ళు అంటే బస్కీలు అంటారేమో ఇక్కడ మూడు బస్కీలు ఈ చేత్తో ఈ చేవి పట్టుకుని ఈ చే పట్టుకుని కూర్చొని లేవాలండి దాని పేరు బస్కే అంటారు ఆ వైపు అండి సర్కార్ జిల్లాలో గుంజళ్ళు అంటారండి అయినా నువ్వు తప్పు చేసావు మూడు బస్కీలు తీరా అన్నాడు సార్ బస్కే అంటే ఏమిటి అన్నాడు వాడు మరి వాడు తెలియకపోతే ఎట చేస్తాడా శిక్ష చెప్పండి తెలివితే మాస్టర్ గారు చేసి చూపించాల్సిందే తప్పదు ఇంకే జాగ్రత్తగా చూడరా అనే ఈ చేత్తో ఈ చేయు బట్టి ఇదిగో ఇట్లా పట్టుకో కూర్చుని లే దాని పేరు బస్కి అన్నాడు సార్ లేచేటప్పుడు ఎంత స్పీడ్తో లేవాలో చూడలేదండి ఇంకొకసారి చూడండి మ్యాస్టర్ గారు ఏమన్నారు మూడు బస్కీలు తీరా అన్నాడు చూడండి వీడు ఏం చేస్తున్నాడు స్వామి ఆ స్పీడ్ ఎంత స్పీడ్తో లేవాలో తెలియదు ఇంకొకసారి చూపించారు మళ్ళీ మరి చూపించబోతే వాడట్టు చేస్తాడు మళ్ళీ ఇట్లా పట్టుకొని లేచాడండి నాస్టర్ గారు తీయరా మూడు కొంచెం మూడు బస్కి అన్నారు సార్ ఈ చేత్తో ఈ చెవి నేను సరిగా చూడలేదండి ఇంక ఈ దేన్ని పట్టాలో నేను చూడలేదు సరిగా ఇంకొకసారి చూపించండి అన్నారు అప్పుడు మేస్టర్ గారు ఈ చేత్తో ఈ చెవిరా అని కూర్చొని లేచాడండి తీరా మూడు బస్కి సార్ మన ఇద్దరులో ఎవరో ఒకటి తీస్తే చాలదా అన్నాడు వాడు వాడు ఏ ముహూర్తంలో పుట్టాడో మాస్టర్ గారి చేత మూడు బస్కిలు తీయించాడండి వాడు ఇది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇది చల్లదండిసారా ఎవడవస్థా వాడు పడాల్సిందే ఆ కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ స్వయం అన్నారు ఇది ఈ ఆత్మ జ్ఞానం ఎట్లా కలుగుతుందంటే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందే ఎవరికి వస్తుంది ఇది శ్రద్ధ కలిగిన వారు శ్రద్ధాంతి గీ కాలేనాత్మని వింద ఈ ఒక్కదానికి చెప్పి నేను విరమిస్తున్నాను ఈ అధ్యాయం కాలేన అర్జున ఇది కనుక సాధన చేస్తుంటే ఎప్పుడు మోక్షం ఉండుతుంది చెప్పి మీరు అడిగితే ఇన్ కో టైమ్ ఇన్ కో టై అని చెప్పారండి అది ఎవరి మీద ఆ ఉంటుంది వీడి సాధన మీద వీడి కనుక తీవ్రమైనటువంటి సాధన చేస్తే త్వరలోనే మోక్షం వస్తుంది నెమ్మదిగా ఆలస్యిస్తే కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు కాలేనాత్మని విందే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న మీరు విజయవాడ పోతున్నారండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడ పోతున్నారు ఒక ఆయన ఇంత చెప్పారు అది ఏమంటే నేను విజయవాడకి పోతున్నాను ఎప్పుడు చేరతాను అని మీరు ఎవరినైనా అడిగితే వాడు ఏం చెప్తాడు చెప్పండి ఏం చెప్తాడు ఏ వాహనం మీద పోతున్నావో చెప్పవయ్యా అంటాడు కదండి మీరు కనుక ఎద్దు బండి మీద వెళితే పదిహేను రోజుల్లో విజయవాడ చేరతారు ఉర్రబండి మీద పోతే ఏడు రోజుల్లో చేరతారు మోటార్ కారు మీద పోతే ఎనిమిది గంటల్లో చేరతారు విమానం మీద పోతే పది నిమిషాల్లో చేరతారు రాకెట్ మీద పోతే రెండు నిమిషాల్లో చేరతారు కదలకపోతే ఇక్కడే పడి లేకపోతే ఏంటంటే సిల్లీ క్వశ్శన్ సిల్లీ క్వశ్చన్ నేను ఎప్పుడు చేస్తానా విజయవాడ దానికి అర్థం ఉందా అదే విధంగా నేను మోక్షం ఎప్పుడు పోతానని చెప్పి గురువు శిష్యుడు గురువు గారిని అడిగితే ఏం చెప్పగలడు నువ్వు సాధన ఎట్లా చేస్తావు ఏ విధంగా నువ్వు నియమాలు ఆచరణలో పెడుతున్నావు నీ దుర్గుణాలు ఏవైనా అని గురువు ప్రశ్న చేస్తారు ఏమీ లేకుండా సాధన చేయకుండా మోక్షం పొందాలంటే సామాన్యం అండి కనుకనే నీ జ్ఞానే సదృశం పవిత్రమిహ విద్యే తత్స్వయం యోగ సంసిద్ధేనా అని శ్రద్ధ కలిగిన వాడే మోక్షం పొందుతాడు సాక్షాత్కారం పొందుతాడని చక్కగా ఈ జ్ఞాన యోగంలో ప్రతిపాదించి ఈ అద్భుతమైనటువంటి జ్ఞాన యోగాన్ని విరమించినారు डो चंडागाणी नामा रूपम् अनुभूति जय जय या मंगलावर